ఎదాజిబ్రహ్మణ బ్రహ్మణూానుగణాధిపతారరంభా కార్యమ అస్మచార్య పర్యమిం వంగే పరంపరా మమా ప్రాణశ్రోత్రమో బలమింద్రియాణి బ్రహ్మముపనిషదం బ్రహ్మ నిరాకరయా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణమనిరాకరణేస్మను నిరే ఉపనిషత్సూ ధర్మాయ సుతు సు శిమేష సంప్రసాద అరీరాత్ముయా పరం జ్యోతిరుపసంపద్యా స్పేణినిష్ప స ఉత్తమపురుష పర్యేక్షత్రేలం రమమాణ స్త్రీభర్వానైర్వా జ్ఞాపిజనం అంతవరకు అయిపోయింది ఆ తగి మిగిలిన భాగం చూస్తూ ఉన్నాం ప్రాణోయుక్ భాష్యంలో అవతరిస్తు నమో అశరీరస్వ అపహతాత్మాదిలక్షణ సన్ కథ పురుష అక్షిణ్యత ప్రజాపతి అక్షిణ సాక్షావ్యత ఇద ఆరభ్యే తో హేతు అక్షిణి ఆత్మస్వ అశీరము శరీరము కానిది శరీరము లేనిది రెండు శరీరము కానిది అంటే మమ అహం అభిమానం తప్పు శరీరము లేనిది అంటే మమ అనే అభిమానమే తప్పు అర్థాభ్యాస సంసర్గాభ్యాస రెండింటినీ నిరాకరించేటువంటి పదము అశరీరము అటువంటి తర్వాత అపహత పాపమాది లక్షణము ఇప్పుడు ఇప్పుడే కర్ణుతోటి ఐడెంటిఫై అయినప్పుడు శుభమో అశుభము రెండూ ఉంటాయి సో నాలుక తోటి ఐడెంటిఫై అయినప్పుడు మంచి రుచి రుచి బాగులేదు అని అపోజిట్ ఆత్మ అంటే అపోజిట్ ఆత్మ ఈ దేహమునందు ఇంద్రియములందు ప్రకటమవుతూ ఉండగా అపహత పాప ఎలా అవుతుంది దేహముందు ఇంద్రియముల ముందు ప్రకటన అవుతూ ఉన్నప్పుడు ఆ శరీర ఎలా అవుతుంది అని శంక ఆ శంకకి సమాధానంగా ఒక దృష్టాంతం చెప్తున్నారు సో తత్ర హేతు అక్షిణి దర్శనేత్యాహ అశరీర ఆత్మ కంటియందు సాక్షిరూపంగా మనకు అనుభవానికి రావటానికి హేతువేని అని చెప్తున్నారు సో దృష్టాంతో యథా అక్కడ మంత్రంలో స యథ అని ఉంటుంది సహాయ సహా అంటే అది ఎల్లాగంటే సహా అంటే అది ఎల్లాగంటే ఇప్పుడు అది ఎలాగంటే అని మొదలుపెట్టి చెప్తే ఏం చెప్తారు దృష్టాంతం చెప్తారు కాబట్టి సహ అంటే ఆ దృష్టాంతము ఎలాగంటే అందు సహ అనే పదానికి దృష్టాంత ఆ దృష్టాంతము యథా ఎలాగంటే మంత్రంలో ఏముంది ప్రయోగ్య ఆచరణే యుక్ సహన ఉంది ప్రయోగ్య అంటే బండికి కట్టే జంతువు అది ఏమిటవచ్చు ఎద్దు కావచ్చు గుర్రం కావచ్చు ఆచరణము అంటే బండి రథం కావచ్చు బండి కావచ్చు సో బండికి కట్టినటువంటి గుర్రం తోటి పోలుస్తున్నారు శుద్ధము భాష్యకారులు యథాప్రయోగ్య ప్రయోగ్య పరో వాసశ భాష్యకారులు ఛాదిస్తూ ఉంటుంది కొంత అంటే మంత్రంలో ఉండే పదాలను జాగ్రత్తగా అనాలైజీస్ చేసే పద్ధతి ఉంటుంది మామూలుగా మనకి మంత్రంలో ఏ పదాలున్నా పర్వాలేదు మనకి దాంట్లో కథ పురాణ స్థవనం పురాణ స్థవనం ఎలా ఉంటుందంటే పురాణం చెప్పే ఉంటారు శ్లోకాలు చదివి ఆయన ఇంకొక ఆయన ఆయన ఏం చేస్తారంటే శ్లోకాలు చదివేస్తూ ఒక ఐదు శ్లోకాలు పది శ్లోకాలు చదివేస్తారు ఓ ఈ పది శ్లోకాలు చదివిస్తారు ఫైవ్ మినిట్స్ తో త్రీ మినిట్స్ తో టైం చేస్తుంది అని అన్నగారే ఆపుతారు అప్పుడు ఆయన చదివిన శ్లోకాలు నేను తాత్పర్యం ఇస్తాను ఈ శ్లోకాలు చదివినప్పుడు ఈ కనుక మూడు నిమిషాలు తాత్పర్యం ఇవ్వడానికి నేను టైం ఎక్కువ పడుతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు శ్లోకాలు చదవడానికి మూడు నిమిషాలు కాదు ఈ మూడు నిమిషాల్లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు దీని అసిస్టెంట్ కదురుతున్నప్పుడు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అసిస్టెంట్ ఆయకు అయినప్పటికీ నేను మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ శ్రద్ధగా వింటాను ఇది శ్లోకాలు మనకు ఎందుకు శ్లోకాలు ఏ ఉంటే అవుతుంది అది కావాల్సింది కథ సో అలాగా పథం అలా చదవకూడదు ఆ సహా అనే మీరు దృష్టాంత అక్కడ దృష్ట అది అంటే దృష్టాంతము అని అలాగే వ్యాఖ్యానం అథవా లేకపోతే ఈ ప్రయోగ్యహా చూడండి ప్రయోగ్యహ అంటే బండికి కట్టే జంతువు దాన్ని సహాకి దాన్ని ఆ ప్రయోగ్య అన్వయించవచ్చు సహాయ కవచనం ప్రయోగ్యూ ప్రధమాయ కవచనం కాబట్టి దీన్ని దానికి విశేషణంగా చెప్పచ్చు సో ప్రయోగ్య పరో వా సహ అనే శబ్దము అనే పదము దాన్ని ప్రయోగ్యానికి కూడా మీరు అన్వయించచ్చు ఆదు ఆ గుర్రము ఇక్కడ ఆ ఏముంది అంటే లోకంలో ప్రసిద్ధమైన దానికి ఆనే తత్పురసతో నిరూపణం చేస్తా తత్శబ్దంతో లోక ప్రసిద్ధమైన దానిని చెప్తా ఆ యద్దు అండి అంటే అంగ్రజీ తెలుస్తున్న ఎద్దు అన కాబట్టి ఆ రకంగా ప్రయోగ్య శబ్దాన్ని కూడా సహాన్ని అన్వయించవచ్చు మంచిది ప్రయోజతే ప్రయోగ్యోవద్దో వా ప్రయుగ్యత అంటే కట్టి కట్టడం బండికి కట్టి నడిపించటం దాన్ని ప్రయుగ్యతేనంటారు ప్రయోగింపబడుతుంది అనే విగ్రహ వాక్యాన్ని బట్టి ప్రయోగ్య అనే పదం వస్తుంది ఆ పదానికి అర్థం ఏమవుతుంది విప్పత్తి అనమాట ప్రయోజ్యతే ఇది ప్రయోగ్య దాని విత్పత్తి అంటారు ఆ విప్పత్తిని బట్టి దానికి ఏమర్థం వస్తుంది బండికి కట్టే జంతువు అంటే గుర్రం కావచ్చు అది ఎందు కావచ్చు బలీ తర్వాత యథ లోకే యథ అనే ప్రధానికి అర్థం అది యథ అంటే లోకంలో ఎలాగైతే అంటే దృష్టాంతం కదా ఇప్పుడు దృష్టాంతం లోకంలో ఉన్నదాన్ని ఇవ్వాలి లేదైతే దృష్టాంతం ఏమిటి మనం చుట్టూ ఉండే సమాజంలో మన నిజ జీవితంలో ఉండేదాన్ని దృష్టాంతంగా ఇవ్వాలి శంకర్లు అలా ఇచ్చివ్వాలి ఆయన కాలంలో ఉన్న దృష్టాంతాలు ఇచ్చారు ఇప్పుడు తీర్చేసి మనం ఇప్పుడు దృష్టాంతాలు ఇవ్వాలి ఉడికే పాతకాలపు దృష్టాంతాలు ఇస్తే అదే దృష్ట అన్ని విధాల అంటే కొన్ని దృష్టాంతాలకు కాలం ఉండదు ఇప్పుడు రజ్జుసత్వ భ్రాంతి ఉందని కొన్ని దానికి కాలంలో సంబంధం లేదు మనిషికి భయం ఉన్నంత కాలం ఆ దృష్టాంతం ఉంటుంది మనిషికి కామనలు ఉన్నంత కాలం శక్తి రహిత భ్రాంతి ఉంటుంది కాలాతీతములైన దృష్టాంతాలు కొన్ని ఆ కాలానికి మాత్రమే సంబంధించిన దృష్టాంతాలు ఉంటాయి వాటిని చెప్పుకో తప్పేం లేదు ఆ కంటెంపరీ సొసైటీ గురించి మనకు అవగాహన వస్తుంది కానీ ఇప్పటి దృష్టాంతాలు కూడా ఇవ్వటం అది టీచర్స్ యొక్క జాబ్ అది మంచిది స్వ ప్రయోగ్యో బలివర్ధువా యథా లోకే లోకంలో ఎలాగైతే ఇక ఆచరణే యుక్తనుంది ఆచరస్యనేనా ఇచరణ రథ అనోవా అనేనా ఆచర దీని మీద అంతటా తిరుగుతారు అనే విత్పత్తిని బట్టి ఆచరణ అంటే రథము అని అర్థం లేకపోతే అనహ అనహ అంటే బండి అని అర్థం సో రథము కానీ బండి కానీ సో అది ఆచరణము మంచిది తస్మిన్నాచరణేయుక్త కదా సో ఈ రథాన్ని లాగడం కోసం అది దృష్టానికి రథస్థాయి ప్రాణ పంచవృత్తి ఇంద్రియమనోబుద్ధి సంయుక్త ప్రజాత్మాక్రియాశక్తివయ సమ్మూర్చి స్వకర్మఫలోపభోగ నిమిత్తం నిం ఆ గుర్రాన్ని లేకపోతే ఎద్దుని రథానికి కట్టినట్టుగా ఇదే విధంగా ఏం ఇదే విధంగా ఈ శరీరమునందు యుక్త ఆచరణ అతడి వాక్యం యథాప్రయోగ్య ఆచరణే యుక్త అయం అస్మిన్ శరీరే ప్రాణోయుక్త ఇదే విధంగా ఈ శరీరముందు అయం ప్రాణ యుక్త రథానికి గుర్రాన్ని కట్టినట్టుగా ఈ శరీరానికి ప్రాణాన్ని కట్టారు ఈ శరీరం రథస్థానీయమైనది రథము స్థానంలో మనం ఈ శరీరాన్ని పెట్టుకోవాలి రథమ స్థానంలో పెట్టుకోవాలంటే దృష్టాంతంలో రథం ఎక్కడుందో దాని స్థానంలో శరీరాన్ని పెట్టుకోవాలి అటువంటి రథస్థానీయమైన ఈ శరీరమునందు ప్రాణ యుక్త ప్రాణము కట్టివేయబడినది ఇక్కడ ప్రాణము అంటే ఏమిటి జీవతత్వము ఆ పరిచ్ఛిన్న జీవతత్వం ఏదైతే కలదో దానిని ప్రాణశబ్దంతో వ్యవహరిస్తాం వాస్తవంలో ఈ పరిచ్ఛిన్నమైన జీవతత్వము సమష్టి హిరణ్య గర్భతత్వం ఏదైతే కలదో దానికంటే భిన్నంగా ఉండదు కాబట్టి ఎందుకంటే ప్రాణశబ్దానికి సమష్టి హిరణ్య గర్భ అని అర్థం ఉన్నది అదే హిరణ్య గర్భుడు ఈ పరిచ్ఛిన్నమైన దేహంలో జీ ఒక వ్యష్టి జీవ రూపంగా ఉన్నాడు దేహములు అసంఖ్యాతములుగా ఉన్నాయి కాబట్టి ఎష్టి జీవులు అసంఖ్యాకాలుగా ఉంటారు కానీ సమష్టి బ్రహ్మాండము ఒక్కటే సమష్టి అభిమానిగా ఉండేటువంటి సమష్టి జీవతత్వము హిరణ్య గర్భుడు ఒక్కటే ఇది వైదిక వేదాంతము యొక్క పరిస్థితి ఇది ఒక దృష్టికోణం ఒక రకంగా ఇలా చెప్తారు అంటే ఓ సందర్భంలో యొక్క విభిన్నములైన కర్మఫలాలని వాటిని వర్ణించే సందర్భంలో ఎష్టి జీవులు అనేకము సమష్టి జీవుడు హిరణ్య గర్భుడు వీటన్నింటినీ కలిగి ఉండి వీటన్నింటినీ నియంత్రించేటువంటి వాడు హిరణ్య సో దేవుడి కడుపులో బ్రహ్మాండాలు ఉన్నాయంటే అర్థం అది ఈ వ్యక్తి నుండి కూడా ఆ సమష్టి నుండి ఉన్నాయే అభిప్రాయం సో ఇది ఒక పరిస్థితి ఇంకో పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి జీవుని మీరు తీసుకోండి తీసుకుని ఆ సమష్టి హిరణ్య గుడు కంటే వీడు భిన్నంగా ఉన్నాడా అని ప్రశ్న వేస్తారు ఎలాగంటే తరంగములు అనేకము సముద్రము ఒక్కటి అది ఒక ఒక వ్యూ పాయింట్ అలాగ మనం వర్ణించదు తప్పేం లేదు అంతా కూడా మనం చెప్పదలుచుకున్న దాన్ని గుర్తుంటాం ఇంకో సందర్భంలో ప్రశ్న ఏం చేస్తా ఉంటే కాబట్టి తరంగంలో అనేక మంది అన్నారు కదా అసలు ఏదైనా ఒక తరంగం తీర్చుకుంటాం వాటి వాటి నుంచి అది తరంగం అంటే అది ఏళ్తుంది భిన్నంగా అది అది అది తరంగం ఇది అనే లోపల అక్కడి నుంచే అది కదిరిపోతోంది దాని రూపురేఖలు మారిపోతున్నాయి దాన్ని ఒక తత్వంగా మీరు పసుపుని వడ్ సేపక్కన నిలబడి ఉండదు అలా నిరంతరం మారిపోతూ ఉన్నదాన్ని బట్టుకున్న ఒక తత్వము అని చెప్తారు కాబట్టి తరంగం నిరంతర పరివర్తనశీలము దాన్ని ఒక తత్వంగా మనం లెక్క పెట్టినక్కర్లేదు అది కేవలము కంటికి కనబడి పోయేటువంటి రూపం మాత్రమే తత్వం అంటే సముద్రం మాత్రమే అని చెప్పారు అనుకోండి అప్పుడు ఇంక వ్యక్తికి మీకు వ్యవస్థ లేదు వ్యక్తిని నిరాకరించి పరస్తారు నో వ్యక్తి ఏటా ఉన్నతి సమష్టి మాత్రమే దీనిని వేదాంతంలో ఏకజీవవాదము శంకరులు ఏకజీవవాద అంటే ఒక్కనే ఒక్కటే జీవుడు జీవుడు ఒక్కడే మీరు ఇంతమంది జీవులు లేరు ఒక్కడే జీవితం దీనికి దృష్టాంతంగా కూడా ఈ మనిషి నేను అని ఒక దృష్టాంతంగా తీసుకోండి నిజానికి ఇక్కడ ఈ దేహేంద్రియ సంఘాతంలో నేనులు ఎన్నున్నాయి ఒక్కటే నేను ఉంటాయి కానీ మీరు ఇండివిజువల్ లైఫ్ ఫామ్ కింద కనుక లెక్క వేయటం ప్రారంభిస్తే ప్రతి సెల్ ఏ డిస్టింక్ట్ లివింగ్ డెంటిటీ ప్రతి సెల్ కూడా ఒక డిస్టింగ్ అంటే యునిక్ లివింగ్ ఎంటిటీ విలక్షణమైన జీవంతమైన ఒక యూనిట్ అండి ప్రతి సెల్లో కూడా తర్వాత ఈ దేహంలో దీని మీద ఒక సైంటిఫిక్ ఆర్థికలు వచ్చింది దీంట్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయని లెక్క వేస్తారు ఇంకో ఆర్గానిజమ్స్ ఉన్నాయి మనం తిన్న అన్నం ఆహారం జీర్ణమవుతోంది అంటే ఆ హితకరములైన బ్యాక్టీరియా స్టమక్ వాల్స్ లో ఉంటాయి అది బ్యాక్టీరియా వాటి అవి మనం అవి వేరే జీవులు లేదు ఈ దేహంతో వాటికే సంబంధం లేదు ఈ దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి మనిషిని చేస్తున్నాయి ఒకప్పుడు స్తోమ తప్పసెట్ అయ్యి మీకు తిన్న తిన్న అరగలేదనుకోండి అప్పుడు ఈ మంచి బ్యాక్టీరియా సప్ అవి సప్రెస్ అయిపోయి చెడ్డ బ్యాక్టీరియా వచ్చేసి లేకపోతే టాక్సిన్స్ వచ్చేసి ఆ చెరుకు చేసే చెడ్డతనం చెడ్డగా చేసే అందుచేతనే ఆహారము అని అర్థం కాబట్టి ఈ దేహంలో కోట్లు కోట్లు బ్యాక్టీరియా ఈ దేహము కంటే విలక్షణమైన ఇండిపెండెంట్ జీవులు నివసిస్తూ ఉన్నాయి అయినా కూడా నేను అనేటువంటి అభిమాని ఉన్నాడు సో కోట్లాది జీవతత్వాలు దీంట్లో ఉన్నా అలాగైతే దీనికంతకీ సమష్టి నేను అనే అభిమానం ఒక్కడే ఎక్కడైతే ఎలా అదేవిధంగా మొత్తం సృష్టిలో కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్ష్టి ప్రాణులను ఇండిపెండెంట్ ఎంటిటీస్ లెక్క పెట్టనక్కర్లేదు లెక్క పెట్టి పద్ధతి ఒకటి లెక్క పెట్టని పద్ధతి ఒకటి ఆ లెక్క పెట్టకుండగా కేవలం సమష్టి జీవుడిని మాత్రమే అంగీకరించే సందర్భంలో ఆ సమష్టి జీవుడికి హిరణ్య గర్భ అని ఒక పేరు ప్రాణ అని మరో పేరు దాన్ని ఏకజీవవాదము అని అంటారు ఈ ఏక జీవవాదాన్ని మహాత్ములు ఎందుకంటే నేను పరిచ్ఛిన్న జీవులను అనే జీవభావాన్ని సమష్టిలో విలీనం చేస్తూ చూసుకుంటాను ఇంకా పరిచ్ఛిన్న జీవభావం ఉండదు ఇది ఒక మోడల్ ఇస్తే మోడల్ ఉంటే నా దగ్గర ఉన్నాయి నేను ఇంకో రోజున పట్టుకు వస్తానొచ్చేస్తా కాబట్టి ఏకజీవవాదం మీరు పంచీకరణం అనే ప్రస్తుతం చూస్తున్నట్లయితే దాంట్లో శంకరుడు ఏకజీవవాదాన్ని స్వీకరిస్తారు డైరెక్ట్ గా విరా గురించి అదే సమస్త బ్రహ్మాండాభిమాని అయిన ఆ ఏరణ్య గర్భం గురించి చెప్పేస్తారు హిరణ్య కూడా జీవుడే చాలా ఉత్కృష్టమైన జీవుడు అనమాట సో ఏక జీవ వాటము ఆ ప్రాణశబ్దానికి అలా వాడతారు ప్రాణహ అంటే ఆ సమష్టి జీవ అదొక అర్థం ఇక్కడ ఇక్కడ వ్యక్తి జీవుడు యొక్క ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఎందుకంటే కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు కాబట్టి వ్యక్తి జీవుడుగా కూడా మీరు ప్రాణశబ్దాన్ని వ్యాఖ్యానించవచ్చు సో దాని మీద స్టోరీ అది ఈ ప్రాణహ అంటే వ్యక్తి జీవుని సందర్భంలో చూద్దాము స్వపంచవృత్తి ఇంద్రియ మనోబుద్ధి సంయుక్త ప్రజ్ఞాత్మ ప్రాణ అంటే మొత్తం అర్థం అది విజ్ఞాన క్రియాశక్తి ద్వయ సమూర్చితాత్మ ఈ దేహాన్ని ఆశ్రయించుకున్న ఒక జీవుడు ఉన్నాడే ఆ జీవుని తత్వమేమి అన్నట్లయితే జీవుడు సూక్ష్మరూపులుగా ఉంటాడు దేహం మధ్యాహ్ మాంసాదులు బోన్సు వాటితోటి ఐడెంటిఫికేషన్ చాలా దురదృష్టకరమైన విషయం కేవలం అజ్ఞానం తప్ప మరేమీ కాదు ఎందుకంటే ఈ మధ్య మాంసానికి కేవలము మనం తినే ఆహారం నుంచి నిర్మాణం అవుతూ ఉంటాయి ముఖ్యనే ఇప్పుడు ఈ బోన్స్ బోన్ స్ట్రక్చర్ ఉందనుకోండి బోన్ ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఏం దాన్ని కట్ చేసి మాంసాన్ని కట్ చేసి ఆ లోపల ఉన్న బోన్స్ జాగ్రత్తగా ఓడతీకి అవతల పరచి మళ్ళీ స్టీల్ రాడ్స్ నట్స్ బోట్లు పెట్టి బిజింగ్ చేస్తారు ఆ బాగా వర్క్అవుట్ చేస్తుంది దాన్ని బట్టి మీద ఏమర్థమైంది ఈ దేహము కేవలము పాంచభౌతికము అని తెలుసుకోవటం అది ఏదైనా ఒక ఇండిపెండెంట్ గా చుట్టూ ఉండే పంచభూతాలకింత విలక్షణమైన తత్వం అయితే చుట్టూ ఉండే పంచభూతాల నుంచి వచ్చే మందు దానికి పనికి రాకూడదు కానీ పనికొస్తోంది కదా కాబట్టి కేవలము పాంచభౌతికమైన దేహము జీవతత్వంలో దేహానికి ఏమాత్రం ప్రవేశం లేదు జీవతత్వం ఏమిటి అంటే రెండు శక్తులు ఉన్నాయి కాకయోర్ శక్తి మూలక అని అంటారు రమణ మహర్షి ఉపదేశం శాతయోర్వయి శక్తి మూలక సో రెండు శక్తులు ఒకే శక్తి యొక్క రెండు శాఖలు ఎలా అయినా ఒకటే రెండు శక్తులున్నా ఒకే శక్తి యొక్క రెండు శాఖలున్నా ఆ శక్తి దాన్ని బట్టి ఉంటుంది ఒకటే సో ఆ శాఖలు ఏమిటంటే ఒకటి విజ్ఞాన శక్తి రెండవది క్రియాశక్తి విజ్ఞాన శక్తి అంటే తెలుసుకునేటువంటి సామర్థ్యం ఏమిటంటే క్రియాశక్తి అంటే పని చేసే సామర్థ్యం ఈ రెండు శక్తి సముఖిత ఆత్మ సముఖిత అంటే వ్యాప్తమైన ఆత్మస్వరూ సో ఈ రెండు శక్తులకే వ్యాప్తమైన స్వరూపము గలవాడే జీవుడు ఈ ఈ రెండు శక్తులను నిలబెట్టుతున్నది ఏమిటి మనకి తెలుసుకునే శక్తి ఉంది చూస్తుంది చేతులు పని ఎప్పుడు గాలి తీంచి విడిచిపెట్టుతున్నంత సేపే పని గాలి తీర్చి విడిచిపెట్టడం ఆగిపోయింది అనుకోండి గాలి పేల్చడం పేరు అపానము విడిచిపెట్టడం ప్రాణం ఇది లేదనుకోండి ఈ రెండు ఈ శక్తులు రెండు పని చేయాలి కాబట్టి పంచవృత్తి ప్రాణ సో దాని తేల్చడం విడిచిపెట్టడం తర్వాత దేహం కూడా రక్త ప్రసారాన్ని సక్రమంగా చూసేటువంటి సమానము తర్వాత యానము అంటే తేల్చడానికి విడిచిపెట్టడానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ వీర్యవకర్మ బలమైన కర్మలను చేసేందుకు ఉండేటువంటి ఆ ప్రాణ వృత్తి వాయువు మనం చూపించే గాలి యొక్క ఫంక్షన్ అది అలాగే ఉదాహరణ ఇదే గాలి ఈ జీవుల్ని దేహాన్ని విడిచిపెట్టేట్లా చేస్తుంది అయితే మీరు ఆవలించినప్పుడు వాంతి చేసుకున్నప్పుడు అవన్నీ ఉదాహరణ ఉదాహరణ సో ఈ విధంగా ఈ పంచవృతులు ఐదు వ్యాపారులకు కలిగినటువంటి వాయువు గలదో అదే ఈ దేహంలో ఈ రెండు శక్తులు ఈ విజ్ఞాన శక్తి క్రియాశక్తి ఫంక్షన్ చేసేట్లుగా చేస్తూ ఈ ఐదు గ్రీ ఐదు ప్రాణాలు ఎన్నయ్య మూడు ఐదు పదిహేను ఏదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు వాయువులు ప్రాణాపానం జ్ఞానోదాన సమానములు పదిహేను ఇంకో రెండు కల్పన మనస్సు బుద్ధి మనో బుద్ధి సంయుక్త సో పదిహేడు దీన్నే సప్తదశ ప్రజాపతికి అంట కూడిన జీవుడు ఈ ఇదే పదిహేడు అంశములతో కూడిన సమస్త జీవుడికి ప్రజాపతి అని అయితే ప్రాణా అని పేరు అయితే హరణ్య గర్భ అని పేరు సమస్యలో ఎస్టిలో ఈ జీవుడు సో ఈ జీవతత్వము ఆ గుర్రం లాంటిది రసానికి కట్టిన గుర్రము వంటిది సో అలా వర్ణించారు దాన్ని ఎందుకు ఎందుకు కట్టారు ఈ జీవతత్వాన్ని ఈ శరీరం అనే గుర్రానికి రథానికి ఎందుకు కట్టడం కట్టడం లాగడం ఎందుకు ఫ్రీగా వదిలేయొచ్చు కదా మరి ఫ్రీగా వదిలేస్తాను గుర్రాన్ని కురాన్ని శుభ్రంగా దానికి తిండి పెట్టి ఫ్రీగా వదిలేస్తారా ఫ్రీగా వదలరా దాన్ని ఏం చేస్తారంటే దాని పని చేయస్తారు అదే అన్న ప్రారంభ కర్మ అన్నాడు అలాగే ఈ కూడా వీడి కూడా ఈ దేహాన్ని అంతకట్టి ఈ దేహాన్ని మోసుకుంటూ లాసుకుంటూ బ్రతకరా నువ్వు అని వీడి ప్రారంధ కర్మాధీనంగా అలా నియోగించబడి ఉంటాడు సో స్వకర్మ ఫల భోగోప నిమిత్తం కర్మ స్వకర్మ ఫలోపభోగ నిమిత్తం జీవుడు తాను చేసుకున్న కర్మల ఫలాన్ని అనుభవించాలి సుఖ దుఃఖాది రూపమైన కర్మల ఫలాన్ని అనుభవించాలి కర్మ ఫలాన్ని అనుభవించాలి అంటే స్థూలదేహం ఉండాలి స్థూలదేహము లేనిదే సుఖ దుఃఖముల అనుభవం కలగదు సుఖ దుఃఖానుభవం కలగాలి అంటే స్థూలదేహం ఉండాలి స్థూలదేహంతో తాదాత్మ్యం ఉండాలి అప్పుడే సుఖ దుఃఖానుభవాలు కలుగుతాయి దేహానికి నొప్పి లేకపోతే మానసికమైన దుఃఖము అంటే దేహముతోడి సంబంధము కలిగినటువంటి భార్యాపుత్రాదుల యొక్క ఆహార వ్యవహారాన్ని బట్టి వీడికి మానసికమైన దుఃఖాలు కలుగుతూ ఉంటాయి సుఖాలు కూడా కలుగుతాయి కాబట్టి మనస్సు లెవెల్లో దేహం లెవెల్లో వీడికి సుఖ దుఃఖ భోగము కలగాలి అంటే దేహముతోడి సాదాము ఉండి తీరాలి అందుకోసం ఆ ప్రారంభ నిమిత్తంగా ఈ దేహము ఈ శక్తి ద్వయం రూపమైన జీవతత్వము ఈ దేహానికి కట్టివేయబడి ఉన్నదిోవిష్యా ప్రతిష్ట ప్రతిష్టామీ ఈశ్వరేణ రాజే సర్వాధికీ దర్శన శ్రమణకేష్ఠా వ్యాపారే ఈ కస్మిన్విష్యా ప్రతిష్టాప్యామి అనేది ప్రశ్నోపనిషత్తు నుంచి తీసుకొచ్చిన కుటేశం ఆ ప్రశ్నోపనిషత్తులో ఆ సందర్భంలో ఏకజీవవాదాన్ని చెప్పారు అక్కడ ఆ ఏకజీవవాదం ఎలా చెప్పారంటే గమనించాలి కిరణ్యదత్తుడు ఈ జగత్తును సృష్టించారు జగత్ అంటే ప్రాణుల యొక్క దేహములకు జగత్తులు పెరుగు ఈ ప్రాణుల దేహాన్ని సంచరించే లెవెల్స్ పంచభూతాలు అలా ఉంటాయి ఆ పంచభూతాలతో ఈ దేహాలు నిర్మాణం అయ్యాయి ఈ దేహాన్ని సృష్టించారు సృష్టించి దేహం గడం కదా దానికి చైతన్యాన్ని పోయడం కోసం ఆ హిరణ్య గర్భుడు దాంట్లో తానే ప్రవేశించారు ప్రవేశిస్తుంది అంటారు దాంట్లో తానే ప్రవేశించే ముందు ఓ ప్రశ్న వేసుకున్నాడు దీంతో మనం ప్రవేశిద్దాం అనుకుంటున్నాము మనము దీని నుంచి బయట వచ్చేయాలంటే ఎవళ్ళు ఏది ఎవళ్ళు లేకపోతే ఏది దీని నుంచి బయటకు వచ్చేస్తే నేను బయటకు వచ్చేస్తాను దానితో పాటు ఏది దీని ఎందు స్థిరంగా నిలిచి ఉంటే నేను దానితో పాటు స్థిరంగా నిలిచి ఉంటాను అని ప్రశ్న వేసుకుంటాను ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నకి సమాధానం ఎలా ఉంది అంటే అని సమాధానం సన కాబట్టి ఈ దేహమునందు ఉండే ప్రాణశక్తి ఏ శక్తి అయితే క్రియాశక్తికి విజ్ఞాన శక్తికి మూలమో అటువంటి ప్రాణశక్తి ఇది ఈ దేహానికి మాత్రమే పరిమితమై ఐసోలేటెడ్గా ఉందా లేక సమష్ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి యొక్క ఒకనొక అంశమే ఈ దేహమునందు మనకు అనుభవానికి వస్తుందా అని మనం ఇది విలక్షణంగా ఏమి లేదు యూనిట్ గా సెపరేట్ లేదు ఐసోలేటెడ్ గా లేదు ఆ సమష్టి ప్రాణశక్తియే ఇక్కడ పరిచ్ఛిన్నమైన ప్రాణశక్తిగా మనకి అగూపిస్తోంది ఉన్నది ఇప్పుడు ఎన్ని ప్రాణశక్తులు ఉన్నాయి సమష్టి ప్రాణశక్తి ఒకటి ఇండివిజువల్ ప్రాణశక్తులు అనంత లెక్కలేనని కొన్ని కోట్ల కోట్లు కాబట్టి మొత్తం ప్రాణశక్తులు ఉన్నాయంటే కోట్ల కోట్లు ప్లస్ ఒకటి అదే కాదు ప్రక్రియ కాబట్టి ఆ సమస్టి ప్రాణ అంతేతనే దట్ ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ లైఫ్ అదే ఈ స్థూల దేహం రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది అని చెప్పారు కాబట్టి దాన్నే స్తోయ తిద్ద చెప్పిన నిశ్చిత కృష్ణోపనిషత్తుడు ఈ దేహంలో నేను టాను ఎంతవరకు ఉంటానంటే ఏది ఉంటే నేను తాను ఏది పైకి లేకపోతే నేను పైకి లేకపోతాను ఆ ప్రాణము కలదు ఆ ప్రాణము ఉన్నంత వరకు నేనుంటాను ఆ ప్రాణం లేకపోయిన నేను లేకపోతాను అని ప్రాణాన్ని సృష్టించాను అంటే ఏదన్నమాట ఈ ప్రాణం ఎటువంటిది రాజుగారికి సర్వాధికారి అని పేరు ఇప్పుడు రాజుగారు ఇప్పుడు ప్రేమ మన రాష్ట్రపతి ఉన్నారు రాష్ట్రపతి ఇక్కడ బొలారంలో రాష్ట్రపతి భవన్ కి విస్తేస్తారు రాష్ట్రపతి భవన్ కి మీరు వెళ్లారనుకోండి రాష్ట్రపతి ఉన్నారో లేదో మీకు ఎలా తెలుసుకున్నా ఆయన బెడ్రూమ్ కు వెళ్ళి వెతుకుతారా రాష్ట్రపతి సెక్రటరీ ఒకరు ఉంటారు ఆయనకి సర్వాధికారి అని రాష్ట్రపతికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలిసిన సర్వాధికారి ఆ సెక్రటరీని అడగాలి సెక్రటరీగా ఉన్నారా ఉన్నారు రాష్ట్రపతి యొక్క సెక్రటరీ అక్కడ ఉన్నారంటే అర్థమేంటి రాష్ట్రపతి ఉన్నట్టే సపోజ్ ఆ సెక్రటరీ లేడనుకోండి ఎవరికే అక్కడ ప్యూన్ మాత్రమే ఉన్నాడు ఈ సర్వాధికారి లేదు అనుకోండి రాష్ట్రపతి కూడా లేదా అలాగే ఈ దేహమునందు విజ్ఞాన శక్తి క్రియాశక్తి అనే రెండు శక్తులు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ శక్తులు పనిచేసేట్లా చేసేటువంటిది ఆ హిరణ్య గర్భతత్వం అది ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం కోతే ఆ శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ హిరణ్య గర్భతత్వము ఆ తపస్టి ఉందా లేదా అంటే ఆ వాయువు దీని ఎందుకు సంచారం చేస్తూ ఉంటే అది ఉన్నట్టు అది కనుక దీంతో చేస్తూ లేకుంటే అది లేనట్టు కాబట్టి ఆ ఈ దేహానికి అప్లై చేసినప్పుడు పరిచ్ఛిన్నంగా అనిపించేటువంటి ఆ వాయువు ఏదైతే కనదో అదియే సర్వాధికారిగా వర్ణించబడింది ఈశ్వరుడు నాకు అది ఏ దేహంలో ప్రవేశించి చూసుక వినుక మొదలైన సకల వ్యాపారములను చేయున్నది ఈ విధంగా స్థితికి జీవుని అంగీకరించరు సమష్టితో కలిపేసి తెప్పేస్తారు కాబట్టి స్త్రి చిట్ జీవుని స్వీకరించరు అంతా కూడా ఏకజీవవాదంగా నడిచిపోతూ ఉంటారు ఏదైనా అనేక మంది జీవులు కన్నా ఉంటే ఒక ఈ దేహంలో ఉన్నప్పుడు సుఖ దుఃఖానుభవం ఓ రకంగా ఉంది ఆ దేహంలో ఉన్నప్పుడు సుఖ దుఃఖానుభవం ఇంకో రకంగా ఉంది కారణం ఏమిటి అంటే ప్రారంభ కర్మాధీనము ఇక్కడ ప్రారంభ కర్మ అక్కడ ప్రారంధ కర్మ భిన్న భిన్నంగా ఉన్నాయి ఎవరి ప్రారంభ కర్మ అంటే ఇక్కడి జీవుడు అక్కడ జీవుడు నిత్యారూపమైన జగత్తులో కలలో భేదం అనుభవానికి వచ్చినట్టుగా నిత్యారూపమైన జగత్తులో అనుభవానికి వచ్చేటువంటి తారతమ్యాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం జీవ నానాన్ని అంగీకరించినప్పటికీ వస్తు ఏకజీవవాదాన్నే స్వీకరిస్తాను కాబట్టి వేదాంతం యొక్క స్థాయిలో నేను పూర్వజన్మలో ఏది మళ్లీ జన్మలో నేను ఏదై ఇప్పుడు మా నాయనగారు ప్రాణం పోయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు మేము పెట్టిన తగ్గిన వారికి అందుతున్నారు లేదా ఇటువంటి సమాచారం ఉంది చూసాండి ఇది కర్మకాండ స్థాయిలో గరుడు పురాణ స్థాయిలో లేకపోతే ఆ అపరకర్మ చేసే సందర్భంలో ఈ స్నేహాలు సమతలవండి వాటికి సంబంధించిన శ్లోకాలు వాక్యాలు ఏవో ఉంటాయి అవన్నీ కట్టకట్టి తీసుకొచ్చి ఆ సంస్కారాలను అంది తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వేదాంతంలో ఈ తగ్గినాలు పెడితే అందుతాయా అందవాయిగా మొదలు పెడితే అది వర్కౌట్ కాదు ఎందుకంటే ఇక్కడ అసలు నానా జీవన నానాత్వాన్ని స్వీకరించట్లేదు అంటే వ్యక్తించి నానాత్వాన్ని అంగీకరిస్తున్నాం ఎందుకు అంగీకరిస్తున్నాం అంటే ప్రారంభ కర్మ ఫలాభవాన్ని వ్యాఖ్యానించడం కోసం అంగీకరిస్తున్నాం అంగీకరిస్తూనే దాన్ని పిస్కారం చేసేసి ఏకజీవవాదంలోకి వెళ్ళిపోయి సమష్టిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఆ సమష్టి హిరంగ గర్భం ను కూడా మిక్స్ చేసేసి ప్రపరబం అనేది వెళ్ళిపోతూ ఉంటాం అది ఘటిస్తూ ఘటిస్తూ ప్రతీకరిగా ఆ పాత ఫార్ములాలు పాత సంస్కారాలు తెచ్చుకుని వేదాంతంలో ఒక స్టార్ కదా అండి దట్ ఈజ్ ఈ ప్రాబ్లమ్ ఆ ఫార్ములాలని ఆ సంస్కారాలని వదిలిపెట్టడం ఆ మోడల్స్ అదే కొట్టుకుంటారు వాటిని దయచేసి అవి వాటిని కొట్టుకుని వాటి లైఫ్ లో దీన్ని కూడా స్టడీ చేయాలని ప్రయత్నం చేస్తారు జస్ట్ వర్క్ లైఫ్ నాకు అలా అనుకుంటుంది మాస్టర్ గారు అయితే వీటిని అన్నింటినీ చేసి ముందుకు వెళ్ళిపోతూ కాకే కాంతకే పుత్రసారోయమీవ విచిత్రన్యే అక్షిప్తి చేసి మాట్లాడే సందర్భం అది వేరే వేదాంతంగా సందర్భ మాత్రైక దేశురింద్రియ తూపోపలబ్ధిద్వార ఆ పరబ్రహ్మ యొక్క సగుణ రూపం హిరణ్య గర్భుడైతే ఆ హిరణ్య ఈ దేహంలో ప్రకటన ఈ దేహం అంతటా కూడా విజ్ఞాన శక్తి క్రియాశక్తులు అనే రెండు ప్రవాహములు రెండు శక్తి ప్రవాహములు అలాగే అద్భుతంగా ప్రసరిస్తూ ఉంటే ఆ రెండు శక్తి ప్రవాహాల్లో దాన్ని రెండు చేయండి మళ్ళీ క్రియాశక్తి అసలు ఉన్నది ఒకే ప్రాణశక్తి దాన్ని రెండు చేయండి విజ్ఞాన శక్తి క్రియాశక్తి అని ఆ క్రియాశక్తిని పక్కన పెట్టి విజ్ఞాన శక్తి తీసుకోండి విజ్ఞాన శక్తిలో ఐదు ఇంద్రియా ఉంటది మండ మనస్సు బుద్ధి పక్కన పెడితే ఐదు ఇంద్రియాలుంటాయి తూపు వినిచిడి ఎట్సెట్రా వాటిల్లో ఒక్క ఇంద్రియం దగ్గరికి రండి మాత్ర ఏకదేశ్రియాల్లో ఒక్క ఇంద్రియం ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ అది పెత్సర్ ఇంద్రియం ఆ పెక్షురింద్రియంలో ఆ పరమాత్మ ప్రకటమవుతున్నాడు ఈ పరమాత్మ ఆ చెత్తంద్రియంలో ప్రతిఫలించిన కారణంగా చిత్తూరింద్రియానికి అంటే కన్నుకు చూసే శక్తి అనుగ్రహింపబడినది ఆ చూసే శక్తి అనుగ్రహింపటం ద్వారా రూప జ్ఞానము కలుగుతున్నది కాబట్టి చెత్తంద్రియములో పరమాత్మ ప్రకటమవడం కారణంగా రూపజ్ఞానం కలిగింది ఆ రూప జ్ఞానము కలిగిన ఎంటైర్ ప్రాసెస్ కు సాక్షిగా ఆ పరమాత్మ ఎందుకు అని అక్షిని పురుషో అని చెప్పారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూడండి కణ కాబట్టి మీరు కన్ను తెరిచేప్పటికీ రూప జ్ఞానం కలిగింది ఈ రూపజ్ఞానం ఎందుకు కలిగింది దీంట్లో ఒక ప్రాణశక్తి ప్రతిఫలిస్తూ ఉన్నది ఆ ఒక లైఫ్ అక్కడ ఉంది ఆ అందుకోసం రూప జ్ఞానం ఇప్పుడు ఆ లైఫ్ ఆ కంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నదా సాక్షిగా ఉన్నదా సాక్షిగా ఉన్నది ఆ కంట్లో ఉన్నా ఆ తంటి యొక్క గుణదోషాలకు దానికి సంబంధం లేదు ఆ కంట్లో ఉన్నా అది కన్ను కాదు అరీర అపహత పాప అయితే కంట్లో సాక్షిగా ఉన్నటువంటి ఆ యూనివర్సల్ లైఫ్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ యూనివర్సల్ ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఇట్ ఈస్ నాట్ కర్క్ అనల్ ఇట్ ఈస్ యూనివర్సల్ ఆ యూనివర్సల్ లైఫ్ ఏదైతే ఉందో అది ఏంటి అది ఏ పరంపర తప్పని అక్షిని పురుషో దృష్టితే ఇది ప్రజాపతి గారు ఇంద్రుడికి బోధించినటువంటి కథ అలాగే తీసుకెళ్లి బోధించాలి కాబట్టి మీరు పరమాత్మనే తెలుసుకోవాలంటే కూడా మీరు చాలా దగ్గరగా ఆరంభం చేయాలి ఒక రూరిది నేను దగ్గరగా ఆరంభం చేస్తే చాలా దూరం వెళ్తాను మీరు ఆరంభం ఆరంభంలోనే దూరంగా ఆరంభం చేస్తే ఎక్కడ అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్తారు కాబట్టి పరమాత్మ తెలుసుకోవాలండి ఏం చెయ్యాలండి అంటే ఉత్తర కాశీకి వెళ్ళాలండి అని ఉత్తర కాశీకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు ఉత్తర కాశీలోనే ఉంటారు అక్కడ దాకా వెళ్ళి అక్కడ రూమ్ అద్దెకి తీసుకుని అక్కడ ఉంటాను పరమాత్మను తెలుసుకోవాలి ఏం చేయాలండి అంటే అక్షని పురుషోత్తతే నువ్వు చాలా దగ్గరలో ఆరంభం చేయదు దీనికి చాలా దగ్గర ఏముంది ఈ కన్ను ఈ చూపు ఇంక అంతకంటే దగ్గర ఈ కన్ను ఈ అక్కడ ఆరంభం చేయదు నియర్ నియర్ యూ విల్ గో ఫార్ ప్రారంభం చేసి ఈ పూపులు చేసి వట్ ఈజ్ చేసి అని ఇన్వెస్టిగేట్ చేయాలి అబ్జర్వ్ చేయాలి అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి ఇన్వాల్వ్ కాకూడదు జడ్జి చేయకూడదు ఇది బాగుంది ఇది బాగులేదు అంటే ఆల్రెడీ మీరు జడ్జిమెంటల్ అయిపోయి దీన్ని జడ్జి చేయట్ జస్ట్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేయడం అంటే దాంట్లో మీకు ఆల్ ఇన్క్లూసివ్ గా ఉంటున్నది యూ డు నాట్ ఎనీథింగ్ జెస్ట్ ఇప్పుడు ఇది మంచిది దీన్ని మనం చూసుకోవాలి ఇది పెద్దది దీన్ని త్రోసిపుచ్చాలి అంటే అది ఎక్స్క్లూజివ్ అయిపోతుంది అది అబ్జర్వేషన్ అలా ఉండదు ఇది మంచి ఇది చదువు అన్నాడంటే వాడు ఎక్స్క్లూసివ్ అయిపోయాడని అర్థం ఇది మంచి ఇది అనే జడ్జిమెంట్ ఏది ఇది ఇలా ఇది ఇలా ఉంది వాట్ ఈజ్ ఈ ఉన్నదాన్నే ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాం చూపు ఉన్నది ఇది నేను ఇది నాది అనేటువంటి ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు అబ్జర్వ్ పవర్ ఆఫ్ సౌండ్ లో మీరు ఇంకా దీన్ని బాగా ఉపకర్వైన సౌండ్ లో ఎక్స్ప్రేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సౌండ్ వినపడింది అనుకోండి కాకి కావునండి కా కా కా అంటుంది దాన్ని ఒక నాయిస్ అనో లేకపోతే కఠోరమైన పరుషమైన ధ్వని అనో లేకపోతే డిస్ట్రాక్షన్ మన పదానికి అడ్డనో అలాగే మీరు జడ్జి ఇప్పుడు మనం వింటున్నాం అనేక సౌండ్స్ వినపడుతున్నాయి బట్ ని మనం జడ్జి చేయట్లేదు వీఆర్ లిఫింగ్ బట్ వీఆర్ నాట్ జడ్జింగ్ వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్ మీరు కనుక ఆ హార్న్ అక్కడ వినపడుతోంది అది నా పథాన్ని కడ్డు నాకు డిస్ట్రాక్షన్ అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు ఇటు దుఃఖం సటిస్తే ఇటు డర్త్ దితా నేను ఎవరిలో సీడీ అన్నారు ఏమంటే సీడీలో ఏదో కార్లో హార్న్లో వినపడుతుంటే డిస్ట్రాక్షన్ గా ఉందని అన్నారు నేను మీకు ఇంకా వేదాంతం అర్థం కాలేదన్నారు ఎందుకంటే అది డిస్ట్రాక్షన్ అని జడ్జ్మెంట్ మానేసి అండి మీరు అది డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఎందుకంటారు ఇచ్చే ఉంది యూ జస్ట్ అబ్జర్వింగ్ జస్ట్ ఎలా ది అబ్జర్వేషన్ డోంట్ జడ్జ్ ఇట్ ంట్ దిబర్ ఇటు దానికి ఏ పేరు పెట్టదు ఉన్నది ఏదో ఉన్నదంటే జస్ట్ అబ్జర్వ్ అవేర్నెస్ అబ్సర్వేషన్ మీరు డిస్ట్రాక్షన్ అన్నారంటే ఎక్స్క్లూడింగ్ డ్రైన్లూడింగ్ దాంతో కాన్ఫ్లిక్ట్ తెచ్చేస్తుంది ఎందుకంటే యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్క్లూడెడ్ యూ హ్యావ్ ఎ జడ్జిమెంట్ అబౌట్ ఇట్ అది అక్కడ ఉండకూడదు అనే జడ్జిమెంట్ అబౌట్ ఇట్ బట్ అది అక్కడ ఉంది దే సో వాట్ ఈస్ అన్ వాట్ షుడ్ బి అనే కాన్ఫ్లిక్ట్ తెచ్చేస్తుంది చూడండి మనిషి కూడా కాన్ఫ్లిక్ట్ లో బతుకుతూ ఉంటాయి ఏమిటి కాన్ఫ్లిక్ట్ ఏమిటి వాట్ ఈజ్ అన్ వాట్ షుడ్ బి అది కాన్ఫ్లిక్ట్ సో స్టాక్ మార్కెట్ పదిహేను వేలు దాటి ఉండాలి వాట్ షుడ్ బి షుడ్ బి అబౌవ్ ఫిఫ్టీన్ థౌజండ్ వాట్ ఈజ్ బిలో టెన్ థౌజండ్ కాన్ఫ్లిప్ట్ భయం కాన్ఫ్లిప్ట్ పలు విధాలుగా ఉంటుంది భయం ఓ మనిషి ఉంటాడు భార్యాభర్తల మధ్య కూడా వాటిని చూడకుండా వాట్ షుడ్ బి చూస్తూ ఉంటాడు సో షీ ీ లైక్ బీస్ అని ఒక ఇమేజ్ పెట్టుకుని బి లైక్ తీసుకొని ఇతను భావన చేస్తాడు ఆమె తీసుకొని ఆమె భావన చేస్తున్నాడు దానివల్ల ఏమైపోతుంది ది నో బీ కెన్ లీవ్ అప్పు ఎవరు ఎక్స్పెక్ట్ చేసాను కదా కాబట్టి ఈ దర్శనం మా టీవీ ఇదర్శన్ సుద్ధిస్తున్న ఒక ఇమేజ్ ఈ ఇమేజ్ ఉన్నదానికి ఎప్పుడు కాన్సెప్ట్ వచ్చింది దాంతో డిసపాయింట్మెంట్స్ ఉంటాయి యూ హ్ టు ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది టాలరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ కాలరేట్ చేస్తున్నాడంటే కన్సెప్ట్ లో ఉన్నాడని కదా మన అలాగే ఈ మతవాదులు మతాధికారులు వీళ్ళు ఉంటారు వాళ్ళు కాన్ఫ్లిక్ట్ లో బతుకుతారు ఇప్పుడు కూడా ఎందుకంటే వాట్ ఈజ్ వాటి ఇప్పుడు సొసైటీ ఉంది సినిమా ఒక ఒక స్టాలితో నేను నడుస్తున్నాను నడుస్తున్నప్పుడు ఇటువంటి వాల్పోస్టర్స్ కనపడతాయి సినిమా వాల్పోస్టర్స్ రోడ్డుకి ఇటు ఒక గోలు అన్నీ నిండా అంటించి ఆయన అన్నారు ఏమన్నా సమాజం చెడిపోతుందండి ఇంకా అయ్యో అలాగే దాని ఏమన్నట్టుందే మనకు సరిగ్గా బస్టాబ్ దొరుకుతుంది నేను ఇంటే చెడిపోయింది నాకేం కనపడలేదు ఏదో ఉంటే మంచి చెడు ఉందంటే మంచి కూడా ఉండబట్టే మనకి చెడు తెలుస్తుంది లేకపోతే చెడు అనేది ఎలా తెలుస్తుంది మంచి బాగా ఉండబట్టే మనకు చెడు తెలుస్తుంది కదా మంచి లేకపోతే చెడు తెలుస్తుంది అంతా చెడు అయితే నుంచి తెలియదు సో అంటే ఇది ఏమైందండి మేమైపో చూడండి ఈ ఆకారాలు ఆ రూపాలు చాలా అసహన్నంగా ఉన్నాయే అంటే కాబట్టి సొసైటీ ఇలా ఉండకూడదు సొసైటీ షుడ్ బి ఒక కాన్సెప్ట్ ఆయనలో ఉంటుంది ట్ సొసైటీ శుద్ధీస్కొని మీరు అన్నారంటే మీరు దుఃఖ భాగ్యనులు అయిపోతారు ఎందుకంటే సొసైటీ మీరు అనుకున్నట్టుగా ఎన్నడూ ఉండదు అది అది ఇది సొసైటీ దాని లక్షణంలో అడుగుతుంది ఇలా ఉండాలి అని నేను అనుకుంటా ఇలా ఇంకోలా ఉంటుంది కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తాను కాన్ఫ్లిక్ట్ లో ఉన్న మైండ్ ఉంది ఇస్తానండి అది సత్యాన్ని తెలుసుకోలేదు ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక స్పేస్ ఉండాలి ఆ మైండ్ లో ఒక స్పేస్ అది అది మీకు కాన్ఫ్లిక్ట్ ఫ్యాషన్ డిజైర్స్ ఫియర్స్ ఫార్ములాస్ ఐడియాస్ కాన్సెప్ట్స్ వీటన్నిటితో నిండిపోయి చాలా చల్లా తొందరగా ఉన్న మనస్సు అది సత్యాన్ని తెలుసుకోలేదు సత్యాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైన సమాచారం ఉన్నాయి పుస్తకాలు కంట్రం చేయడం తెలుసుకోవడం అంటే చాలా కష్టం ఎమస్లీ ఆ స్పేస్ ఎలాగంటే చెప్పడం ఉన్నప్పుడు మీకు ముందుకు తెలుసు There is an innocence in that space. There is a, an awareness without any judgment. There is a, uh, a spontaneity, a creativity, in that mental state. Adunnav Nurumātram he varu sakya Please suppose he to go is ready. He wants a conflict without наша Sake Baba. So about that the trial has passed away from the spirit of that GuruBluealla. He has also gone through the couple of days. కాబట్ ఈ శబ్దాన్ని మీరు జడ్జ్ చేయద్దు జస్ట్ అబ్జర్వ్ ఇస్తాం జస్ట్ సౌండ్ ఇస్తాం అండ్ నాలెడ్జ్ హ్యాప్ అండ్ అండ్ ఆక్షి భావం రిమైనింగ్ విక్నెస్ వితౌట్ ఎనీ జడ్జిమెంట్ వితౌట్ ఎనీ అనాలిసిస్ అండ్ జడ్జిమెంట్ అలా జస్ట్ రిమైనింగ్ ఎస్ అ విక్నెస్ ప్యూర్ అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ ప్యూర్ సరి కాల్ మెడిటేషన్ అంటారు ఆ సాక్షిభావానికి మెడిటేషన్ అలాగే మెడిటేషన్ చేస్తే ఇక నేను చెప్పిన స్పేస్ నా మెంటల్ స్పేస్ క్రియేట్ అవుతుంది అది ఇక్కడ అక్షిని పురుషోడు చెప్పే అంటే ఆయన చెప్పింది అది రిజార్జ్ గారి చెప్పింది అతయితదాకాశం అనువిషన్ను సుసపురుషోదర్శనా చుయో వేద ఇదం విఘ్రాణీ స ఆత్మా గంధాయ అథయో వేద ఇదమ్యాహరాణీ స ఆత్మా अभिव्याहारा वाक अथ येदी स आत्मायोत्र इंडि व्यापार्यवस्था दींट नैनू नागरिक अहंकार ममकाले देश ఎడల నేను నాది అని అదని తగదు ఎందుకంటే ప్రకృతి యొక్క ప్రకృతి యొక్క ప్రోడక్ట్ అది దేహం ప్రకృతి ఇప్పుడు కొక్క గొడుగు ఎందుకు కుడుతుంది కొక్క అంటే అక్కడ హ్యూమిడిటీ ఉంది ఆర్గానిక్ మ్యాటర్ ఉంది తమ తుది ఉంది ఆ కండిషన్స్ అన్ని ఆ కొ గొడుగు పుట్టింది కుక్క ఈ కుక్క గొడుగు నేను కారణము అంటూ ఒకటి ముందుకు రావడం సరికాదు అది ప్రకృతి యొక్క ధర్మం ఆ కిరణ్య గర్భతత్వం ఆ విధంగా కుక్క గొడుగు రూపంగా పుట్టింది ఇట్ ఈస్ ఎ బబుల్ ఓషన్ ఆఫ్ లైఫ్ అంత లోషన్ ఆఫ్ లైఫ్ కిరణ్య గర్భుడు సర్వవ్యాసుడై ఉన్నాడు కిరణ్య గర్భుడు అంటే ప్రాణతత్వం ఆ ప్రాణతత్వం అంతటా ఉంది కండిషన్స్ ఫుల్ఫిల్ కాగానే ఒక్క లేకపోతే ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అంటే పురుగు పుట్టింది నేను మన కాకినాడ క్లాస్కు వెళ్ళాను అక్కడ ఒక కిటికీ ఉంది ఆ కిటికీకి ఈ దోమలు రాకుండా ఉండడం కోసం ఒక వల కింద పెట్టాను పెట్టాను ఆ వల ఎలా వేస్తారంటే ఆ స్ట్రిప్ దానికి ఫిక్స్ చేస్తారు స్ట్రిప్ పెట్టి ఇంకో స్ట్రిప్ ఫిక్స్ చేస్తే అది వల కూర్చుంటుంది ఒక సడన్ ఏమైందంటే వర్షం ఇంకా ఉక్కపోస్తోంది ఇంకా వర్షం రాబోతోంది పెర్థ వర్షం కాకినాడ బ్రహ్మాండమైన వర్షం ఆ వర్షం రావడానికి ముందు కొన్ని వేల పురుగులు వేలు వేలు వేలు గుత్తం గుత్తం అసలు నిలబడలేము మనం అతను అన్ని పురుగులు చిన్న చిన్న రెక్కలు వాటి జీవితాలకు ఓ పావు గంట ఉంటుంది ఆ పురుగులు పుట్టుకొచ్చేది ఎక్కడి నుంచి బుక్కేయ్యంటే ఈ స్ట్రిప్ నుంచి పుక్కే ఆ స్ట్రిప్ చుట్టూ ఉన్నాయి అదే ఉన్నాయి అక్కడే ఆడికి అయితే అప్పుడు నాకు ఆయన చెప్పారు అది ఆ స్ట్రిప్ లో ఉంటాయండి ఆ స్వీట్స్ ఉంటాయి ఆ టైం వచ్చేందుకు అలా పుట్టుకొస్తాయి అని చెప్పారు సో అలాగనమాట లైఫ్ లైఫ్ ఆ కరెక్ట్ కండిషన్స్ వచ్చేప్పుడు ఆ లైఫ్ అలాగే వచ్చేస్తుంది ఎందుకంటే అంతగా ఉన్నది లైఫే యూనివర్సల్ లైఫ్ దానికే ప్రాణ హిరణ్య గర్భ అంటే కాబట్టి ఆ లైఫ్ అది ఆ కండిషన్స్ శాటిస్ఫై అయినప్పుడు దేహంలో ప్రకటన అయిపోతూ లైఫ్ అక్కడ ఒక్కో గొరువు ఇక్కడ కురుగు పుట్టినానికి ఇక్కడ దేహం పుట్టిన దానికి లేదు కానీ మనకేమనిపిస్తుంది చాలా తేడా అనిపిస్తుంది కారణం ఏంటంటే దీనికి లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఎక్కువ చేత మనకు అలా దీని లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఎక్కువ అవడమే దానికి సాధ నిజానికి ఒక కౌంట్ ఉంది ఇది కూడా మీరు టైం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను ప్రతి ప్రాణి జీవితం వందలేళ్ళే ప్రతి ప్రాణి జీవితము వందలే హండ్రెడ్ ఇయర్ శతమానం పే ఇప్పుడు కానీ ఆ సంవత్సరం అనే కౌంట్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు దాని జీవితం వందేళ్ళు అది వందేళ్లు బతికే తెచ్చిపోతుంది కానీ దాని ఏడాది మన నిమిషానికి సమానం అలాగనమాట కరుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా పురాణాల్లో ఏమని చెప్తారండి ఈయన లక్ష సంవత్సరాలు పరిపాలించారు ఆయన ఈ రెండవ లక్షల సంవత్సరాలు రాజ్యం చేసిన అలా విస్తృతం ఉంటారు ఆ కౌంట్లు చూసి మనం కంగారు పడిపోయాయితే నిజంగా లిటరల్ గా అలాగే ఉందని అలాగే బ్రహ్మపూరలేదు అక్కడ రెండు లక్షల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు అంటే ఆ సంవత్సర శబ్దానికి అర్థం లేరే ఉంది సమాధర్ కౌంట్కి అలాగనమాట ఎనివే దిర్పర్ ఈ దేహంలో ఆ ప్రాణశి దేహం ఆర్గానిక్ నాక రెడీ టు రిఫ్లెక్ట్ ది లైఫ్ యూనివర్సల్ అండ్ దెన్ ఫర్ దిస్ రిఫ్లెక్ట్ ఎప్పుడైతే లైఫ్ రిఫ్లెక్ట్ చేసిందో కన్ను దగ్గరకు వచ్చేటికీ ఆ లైఫ్ సూప్ అయిపోతుంది శని దగ్గరకు వచ్చే లైఫ్ లిమిటెడ్ అయిపోతుంది అలాగా సర్వత్రా కూడా లైఫ్ అనేక రూపాల్లో మనకి కఠినవుతుంది ఆ లైఫ్ ఆత్మది అదే పరంపర అని చెప్పబోతుంది అథ ఎత్రం చెక్తురుషో దర్శనాయ చె అది వాక్యం ఆ వాక్యం కాంప్లికేటెడ్ గా ఉంది అది అంత చూడగానే స్పష్టంగా అర్థమైపోయి ఇట్లా లేదు అది కాంప్లెక్స్ గా లేదది సో ఎనీవే భాషకారు మనకు హెల్ప్ చేస్తారు చూద్దాం అథయత్ర అంటే ఎక్కడనైతే దానికి వివరిస్తున్నారు కృష్ణ తాహోపల ఆకాశం దేహిద్రం అను అనుసత్తం అనుగతం ఓకే ఇప్పుడు ఆ ప్రాణము ఆ ప్రాణ రూపంగా ఉండే ఆత్మ యూనివర్సల్ లైఫ్ రూపంగా ఉండే పరమాత్మ అది ఎక్కడనైతే చదువుకున్నదో లేక రిఫ్లెక్ట్ అయినదో అక్కడనైతే ప్రవేశించినదో ఎక్కడ ఎక్కడంటే అర్థమేంటి ఈ కృష్ణతార ఉపలక్షితం ఆకాశం ఆకాశం ఆకాశం అంటే ఈ మహాకాశం కాదండి కంట్లో నల్ల గుడ్డు మీకు సర ఆ నల్ల గుడ్డు చేతను సూచించదే చిన్న ఆకాశం చిన్నంత ఆకాశం ఉండాలి అక్కడ చిన్న స్పేస్ ఉండాలి ఆ కనుక లిక్విడ్ యూజ్ అయిపోయి అయిపోతే మీకు చూపు ఉండదు చిన్న స్పేస్ ఉండాలి లెన్స్ అంటే ద లైట్ హ్యాస్ టు పాస్ త్రూ ఏ మీడియం అలాగే ఇక్కడ మీడియం విత్ సమ్ మెటీరియల్ ఇట్ సో దట్ ఈస్ హౌ ది కృష్ణ తార దల్ల బ్రూద్ దాంతో చిన్న స్పేస్ ఉంటుంది అది ఆకాశం ఈ స్పేస్ దేహక్షి దేహంలో అనేక స్పేసెస్ ఉంటాయి దేహం నిండా స్పేసెస్ ఉంటాయి ఆ స్పేసెస్ లో వన్ వెరీ సెటిల్ స్పేస్ ఈ ఆకాశం దాన్ని ఆకాశ చిత్రంతో వ్యవహరిస్తున్నారు ఆకాశం అంటే చిన్న హోల్ అని అర్థం అంతేగాని మహాకాశం అనే ఉండాలి ఈ ఆకాశాన్ని అంటే ఆ కృష్ణతారని అనుకోండి కృష్ణతార దగ్గర ఉన్న స్పేస్ని అది దాన్ని దేక్షిస్తున్నేసుకుని ఈ ఆత్మ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది దట్ ఈ అనువీషణం అనుసత్తం అనుగుతం తృత అశరీర ఆత్మ చాక్షుస అది ఇప్పుడు ఈ ఆత్మ ఎప్పుడైతే ఆ కృష్ణ తారయన్ రిఫ్లెక్ట్ అయిందో అప్పుడు ఈ ఆత్మకో పేరు వస్తుంది ఏమని పేరు చా పురుష అని పేరు ఆత్మకి పురుష అని పేరు పురుష అంటే మగవాడుని కాదు మగవాడు కాంట్రాక్ట్ అడవి అని కాదు పురుష అంటే పూర్ణత్వా పురుష అపూర్ణ ఆత్మ ఇప్పుడు సూర్యుడు అద్దంలో కనపడతాడు అద్దంలో కనపడ్డ మాత్రాన సూర్యుడు చిన్నవాడైపోతాడండి చిన్నవాడు అయిపోడు సూర్యుడు అనంత శక్తి సంపన్నుడుగా సర్వవ్యాపకంగా అక్కడే ఉంటాడు కానీ అద్దంలో కనపడతాడు అంతమాత్రం చేత చిన్నవాడు కాదు అలాగే అనంతమైన ఆత్మ కన్ను ఎందు రిఫ్లెక్ట్ అయినంత మాత్రాన ఆ కన్ను ఎంత పసరంతుందో అంతే అవుతుందా అంత అవటం కాబట్టి ఆ షో పూర్ణంగానే ఉంటుంది కానీ పూర్ణత్వానికి ఏ బంధము కలుగదు అని చెప్పడం కోసం పురుష అయితే ఇప్పుడు ఈ పురుషానికి ఒక కండిషనింగ్ వచ్చిందా పురుషుడికి ఎటువంటి కండిషనింగ్ కంటి ఎందు రిఫ్లెక్ట్ అయితో ఉండే పురుషుడు అనే కండిషనింగ్ వచ్చిందా లేదా కాబట్టి చాక్షుస పురుష చక్షుషి భవ చాక్షుస పురుష సో కన్ను అనే ఇంద్రియముందు రిఫ్లెక్ట్ అయితున్నటువంటి పూర్ణ ఆత్మ ఓకే కాబట్ మీరు ఆ పూర్ణ ఆత్మని తెలుసుకు వరకు ఓకే ఆ పూర్ణ ఆత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అయ్యి మీకు రూప జ్ఞానం కలుగుతుంది ఈ రూప సాక్షి ఎవరు ఆ పూర్ణ ఆత్మ సో తస్సు దర్శనాయ ఆ పూర్ణ ఆత్మ దర్శించుట కొరకు పూర్ణ ఆత్మ దర్శించేదైతే పూర్ణాత్మకి పేరు ఎదువుతుంది సాక్షినవుతుంది దర్శించేది సాక్షి కదా సో ఆ పూర్ణ ఆత్మ దర్శించుట కొరకు దర్శించుట అంటే అర్థమైతే అండి రూప ఉపలబ్దయే రూపమును తెలుసుకున్న కొరకు రూపమును తెలియటై ఉపలబ్ధ తెలియక కాబట్టి చూచుత అంటే రూపమును తెలియక కాబట్టి ఆ పూర్ణ ఆత్మ రూపమును తెలియటకు ఒక సాధన ఉండాలి ఎప్పుడైనా సరే తెలియాలి అంటే సాధనం ఉండాలి సాధన ఉంటేనే తెలియక అనేది సంభవనం సో పూర్ణ ఆత్మ అది తెలియడము అంటే రూపమును తెలియటకు ఏది సాధనము చక్షుకరం చక్షురింద్రియము సాధనము అంటే దీని బట్టే ఏం తెలిసిందంటే పూర్ణ ఆత్మ పూర్ణ ఆత్మ అండి దానికి ఏమీ విశేషణాలు గుణాలు లక్షణాలు ఏమి కానీ ఆ పూర్ణ ప్రకటమైనప్పుడు ఆ ప్రకటమైన సందర్భంలో రూప కలుగుతుంది ఆ రూప కలగడానికి ఆ ఇప్పుడు రూప జ్ఞానం రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి ఈ రూప జ్ఞానానికి ఎవరు అంటే ఆ పూర్ణ ఈ రూపజ్ఞానం ఆ పూర్ణ ఆత్మ చేతిని ముక్క అయినప్పుడు ఏ విధంగా కలగడంలో హేతువైనటువంటి సాధననేది అంటే చక్షు ఇంద్రియ దీని బట్టి మీకేం తెలిసిందే ఈ రూపజ్ఞానానికి రూపజ్ఞానము ఘటిల్లా చేస్తే ఇంద్రియానికి దాంట్లో ప్రతిఫలించి రూప జ్ఞానమును ఘటిల్లునట్లు చేస్తే పరమాత్మకి మధ్యలో నేను నాకే అనే అహంకారం మమకారాలకు తావు లేదు అని తెలిసింది మహాత్ముడు ఏమని చెప్తారంటే బాగా చెప్తారు యూనివర్సల్ ై ఉంటుంది ఆ లైఫ్ యూనివర్సల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవగానే ఒక ఎఫెక్ట్ మీకు ముందుకు వస్తుంది ఇది ఎలాగంటే ఫ్యాన్ ఉండగా దానికి రెండు లీడ్ కింద వెల్లరుతూ ఉంటాయి ఆ ఫ్యాన్ అలా ఉంటుంది అదేంటి అదలదు మెదల్దో అలా పని ఒక ఏడాది అలాగే పని ఉంటుంది మిలియన్ ఇయర్స్ అయినా అలాగే పని ఉంటుంది కానీ ఆ రెండు లీడ్స్ కి ఒక్క పిసర్ కరెంట్ మీరు తగిలించేటంటే గిరిగెడ తిరగడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ గిరిగిర తిరగడం అన్నది ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ ఒకటి చాలా ఎలక్ట్రిసిటీ ఉన్నంత మాత్రాన్ని ఎఫెక్ట్ పుట్టదు ఆ ఎలక్ట్రిసిటీ కరణమునందు ఈ సాధనమునందు రిఫ్లెక్ట్ అవ్వాలి అప్పుడే ఎఫెక్ట్ పుట్టింది కాబట్టి ఇక్కడ ఉన్న తత్వాలు ఎన్ని ఉన్నాయి రెండు తత్వాలు ఉన్నాయి ఒకటి ఎలక్ట్రిసిటీ అయిన ఒక తత్వము ఆ కరణము సాధనము అనే రెండవ తత్వము టూ ఎలిమెంట్స్ అంటే రెండే ఎలిమెంట్స్ ఎస్టాల్ వేర్ ఇస్ నో థైడ్ ఆ యూనివర్సల్ పవర్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ కరణము ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అయిపోయిందో అప్పుడు ఎఫెక్ట్ గుర్తిస్తుంది ఫస్ట్ ఎస్టాల్ వెర్ ఇస్ నో థైడ్ ఎలిమెంట్ అదే విధంగా ఇక్కడ ఎఫెక్ట్ కలిగింది ఏక్ట్ చూపు రూప జ్ఞానము అనే ఎఫెక్ట్ వచ్చింది ఈ రూపజ్ఞానం అనే ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది ఆ కరణం ఉన్నది ఆ కరణానికి లైఫ్ యూనివర్సల్ యొక్క కాంటాక్ట్ వచ్చింది దాంతో ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ నేను నాది అనేది లేదు అయితే ఎప్పుడైతే యూనివర్సల్ లైఫ్ ఒక కరణానికి రిఫ్లెక్ట్ అయ్యి చూపు అనే ఎఫెక్ట్ పుడుతుందో అక్కడ నేను నాది అనే ఆ ఈగో బై హ్యాబిట్ డెస్ బుక్స్ వస్తుంది రిఫ్లెక్స్ అంతా పైకి లేవడం As a it Nenu By habit it and నేను నాది అనేది బై హ్యాబిట్ ఇట్ అపి అండ్ హ్యాబిట్ జ్ఞానం కాబట్టి ఇక్కడ నేను నాది అనేది ఏది లేదు ఆ యూనివర్సల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతోంది రూప జ్ఞానం కలుగుతోంది బస్ అట్ ఈ క్ ఏమైపోతుంది ఈ ni, ఈగోని నేను నాది అనేటువంటి ni, అది ledhu, it has no role to play. ఇట్ మీడ్ నాట్ ఇంటర్ఫియర్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అది విలీనమైపోతుంది విలీనమైపోతే జీవన్ ముఖులైపోతారు అది కొత్త ఇదంతా మనస్సులో పెట్టుకుని అక్షిని పురుషో దృశ్యతే అని ప్రజాప్తుంది తర్వాత తర్వాత వాక్యం ఏంటంటే అథయో ఇదం విఘ్రాణి స ఆత్మా గంధాయం జ్ఞానం దేహాది సంహతవాటుు అచక్షుషి దర్శన దృశ్యతే ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది లేదేమో అని నేను అనుకున్నాను ఉంది ఇది తనసార్లు వచ్చిన కాన్సెప్టే ఇప్పుడు ఒక్కటి ఏమిటంటే ఈ చక్షురింద్రియము ఉన్నది కమ్ము అనే ఇంద్రియం ఈ ఇంద్రియము ఒక ఇండిపెండెంట్ గా ఉందా లేకపోతే ఇటువంటి ఇతర ఇంద్రియములతో దేహముతోటి కలిసి ఉన్నదా అంటే కలిసి ఉండదు అంటే సంహతమై ఉన్నది సంఘాతము అనే మాటలోకి వచ్చాను సంహతమై కలిసి ఉన్నది విడిగా లేదు నీకెప్పుడు కూడా చేతులు కాళ్ళు ముక్కు చెవి గుండె మొత్తం బాడీ ఇవన్నీ ఉన్న సందర్భంలోనే చక్షు ఇంద్రియం కూడా ఉంటుంది అంతేకాని వీటిని అన్నింటినీ తీసేసి ఒక కన్నుని అది మీరు కట్ చేసి ఓ బాటిల్లో పెట్టి ఇదిగో చక్షునింద్రియము అంటే అది చక్షు ఇంద్రియం అవటం దాన్ని మనిషికి వాడి గుడ్డి కన్ను ఉంటే ఆ గుడ్డి కన్ను సర్జరీ చేసి తీసుకుని ఆ చిద్రంలో ఈ ఇంద్రియాన్ని ప్రవేశపెడితే అది ఆ మొత్తం దేహంతో సంహతమైనప్పుడు మళ్ళీ చక్షుదింద్రియం అవుతుంది మొత్తానికి అది సంహతమై ఉండాలి అని పాయింట్ సో చక్షుదింద్రియము సంహతము అంటే మిగిలిన ఇంద్రియములతో దేహేంద్రియాదులతో కలిసి ఉన్నది అదే ఆయన అంటున్నారు తేహాదిభి యస్య అంటే యస్య ఆత్మన ఉపలబ్ధయే అటు కనుక వెళ్ళిపోతుంది సో తద్ దేహాదిభి ఈ చిత్రు ఇంద్రియము దేహేంద్రియ దేహము మిగిలిన వాటితోటి కలిసి ఉన్నది ఇప్పుడు ఒక లా ఒకటి ఉంది ఈ లా మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి ఇంతకుముందు ఈ వేదాంతికి వేదాంతంలో ఇలాంటి లాస్తే ఉంటాయి సంఘాతస్య పరాకత్వం అని లా సంఘాతస్య పరాకత్వం అనే ఒక రూల్ అది దీన్ని కపిల మహర్షి సాంఖ్య సిద్ధాంతంలో ప్రతిపాదన చేస్తారు దాన్ని మనం వేదాంతంలో చక్కగా దాన్ని అడాప్ట్ చేసుకుంటాం చెప్పిన వారు సాంక్షలు సంఘాసస్య ఎక్కడైనా మీకు ఒక ఎంటిటీ ఉంటే దీని వర్కింగ్ ప్రిన్సిపుల్ ఇది ఎక్కడైనా ఒక ఎంటిటీ ఉంటే ఈ ఎంటిటీ ఈజ్ ఇట్ ఆర్ ఈజ్ ఇట్ కంపోజిట్ ముందు పరిశీలించారు అది ఇది ఎలాగంటే కెమిస్ట్రీ వాళ్ళు ఇది ఎలిమెంటా కాంపౌండా అని సో సింగిల్ అంటే ఎలిమెంట్ అనమాట ఇజ్ ఇట్ ఎలిమెంటల్ అది ఇజ్ ఇట్ కాంపోజిట్ అని పరిశీలిస్తారు అది ఒకవేళ ఎలిమెంటల్ అనుకోండి అప్పుడు ఈ రూల్ వర్తించరు ఈ ఎలిమెంటల్ చెప్పే రూలు కాదు ఇది సంఘాతానికి చెప్పే రూల్ ఇఫ్ యూ నోటీస్ అది కాంపోజిట్ అని కనుక మీకు నోటీస్ తెస్తే మీరు వెంటనే ఒక సత్యాన్ని అర్థం చేసుకోరు ఈ కాంపోజిట్ జ్వరం ఉంటుంది సో మెనీ పాయింట్స్ గోవికేట్ అది ఇంటెలిజెంట్లీ పుట్టుగెదర్ అయి ఉంటుంది అంటే రచన చేయబడినది అయి ఉంటుంది అంటే ఒక తెలివైన చేతనుడైన పురుషుడు ఒక చేతన తత్వము ఆ కాంపోజిట్ ని ఒక కాలంలో ఆ రూపంగా పెట్టి ఉంటాడు తర్వాత ఈ కాంపోజిట్ ఆ విధంగా ఆ రకంగా ఎవరి చేత పెట్టబడిందో వాడి యొక్క సేవ కొరకు ఉంటుంది వాడి యొక్క భోగం కొరకు ఉంటుంది అది ఇట్ ఈస్ మంచి పర్ఫీస్ భోగ ఒక ఇంపోర్టెడ్ కారుండే ఆ కారు చేసి అది చూడగానే అబ్బా ఇది అంత బాగుందో ఈ కారు అని మీరు ఆ మాటలోను ఆ దృష్టిలోనూ అది ఒక సింగిల్ ఐటమ్ అనే ఒక భ్రమ మీకు ఉన్నది అది సింగిల్ ఐటమ్ కాదు ముందు భ్రమ నుంచి బయటపడాలి కారణం మీరు పేరు పేరు పెట్టినంత మాత్రాన అది ఒక సింగిల్ ఐటమ్ కాదు సింగిల్ ఎంటిటీ కాదు కారణం మీ మనసులో ఉండే ఒక కాన్సెప్ట్ అది అక్కడ కారణం ఏమీ లేదు మరి అక్కడ ఏముంది అంటే కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్ ఉంది అక్కడ నాలుగు చక్రాలు ఓ చార్స్ అదే స్టీరింగ్ వీలు యంత్రము పైన సొకేరమో ఇవన్నీ కలిపి ఉన్నాయి అక్కడ ఈ ఒక కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది అది సో నెంబర్ వన్ ఇది సంఘాత అంటే సంఘాత అంటే ఈ ఎలిమెంట్స్ ఈ టూ హండ్రెడ్ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి ఈ టూ హండ్రెడ్ పార్ట్స్ లో బోన్ సంచు వేసి మూటకట్టినట్టు ఉందా లేకపోతే ఇంటెలిజెంట్లీ పూర్తు గదర్ లో ఉందా ఇంటెలిజెంట్లీ పుర్తు గద అప్పుడే కారవుతుంది వాటిని అన్ని కలిపి సంచులు వేసి మూటగడితే కారవద్దు కాబట్టి ఎవడో ఒక చేతన పురుషుడు దాన్ని ఆ విధంగా నిర్మాణం చేస్తుంటాడు ఓ కాలంలో అది రెండో అంశం ఓ కాలంలో ఆ పెట్టారు కాబట్టి మరో కాలంలో ఊడిపోతాయి దేనికదిలో ఊడిపోతాయి అని మూడో అంశం నాలుగో అంశము ఇది కలిసి ఉన్నంత కాలము ఒక పరుడు అంటే దీనికంటే ఉత్కృష్టమైన వాడు దీనికంటే ఉత్కృష్టమైన వాడు అంటే ఇది జనము కనుక జడము కంటే ఒక చేతన ఉంటాడు ఆ చేతన యొక్క భోగం కోసం ఇది ఉద్దేశింపబడింది ఇంత కష్టం దా కారులలో ఇది దృష్టాంతం ఇప్పుడు ఇక్కడ కన్ను చెవి కాళ్ళు చేతుల్లో మొదలైన ఇంద్రియాలన్నీ ఉన్నటువంటి దేహము అది సింధులా కంపోజిట్ ముందు అది ముందు గమనించాలి మనకి ఏమనిపిస్తుంది అది సింధిల అది తప్పది అది సింధుల్ కాదు అది సింధుల దానికి రోగం రాకూడదు దానికి మందు ఉండకూడదు రోగం వచ్చిందంటే అర్థమైతే అది కంపోజిట్ అనమాట మందు ఉందంటే అర్థమైతే అది కంపోజిట్ అనమాట కాబట్టి ఇది కంపోజిట్ నెంబర్ వన్ కంపోజిట్ కాబట్టి గడ కాబట్టి ఇది ఒక కాలంలో ఇది కదా కాబట్టి ఇంకో కాలంలో అది విడిపోతుంది సుథిరం అయిపోతుంది అంటే దానికి శరీరం అని చెప్పి సూరియర్ ఏంటి శరీరం అండ్ దెన్ ఇట్ ఈర్ ఎలిమెంట్ హయ్యర్ తత్వ ఇది జడం గనక జడము కంటే సుపీరియర్ పురుషుడు ఆ ఆత్మ చైతన్యం ఆ చేతన పురుషుని యొక్క భోగం కొరకు ఇది ఉద్దేశింపబడింది ఇది వరస్క దృష్టి ఆ పరమాత్మ యొక్క క్రత పరమాత్మ యొక్క ప్రయోజనం కొరకు ఈ నేత్రేంద్రియము గలదు ఇప్పుడు ఆ పరమాత్మను మనం ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు కారుని చూసి ఆ కారు ఎవడి భోగానికి ఉద్దేశించబడిందో వాడిని నేను తెలుసుకోగలరా తెలుసుకోలేరా తెలుసుకో నేమన్నా ఎక్కడికో వెళ్ళాను వెళ్తుంటే పక్కన కార్లో వెళ్ళాను డ్రైవర్ కూర్చుని మా ఎదుగుండా ఒక కారు ఆగి కార్ అయితే ఆ డ్రైవర్ నాతో నన్ను స్వామికి ఆ కారు ఎవరిదో తెలుస్తున్నా అన్నారు కొత్త కారు నల్ల కారు ఇంకోసెడ్ కారు అంటే నాకు తెలీదో ఎవరిగా కారన్నారు చాలా బాగుంది అంచేత అలాంటి ప్రశ్న వేసాడు నేను కూడా ఎవరిగా అబ్బా అని అడిగాను అంటే ఒక బ్రహ్మానందం గారు సినిమా యాక్టర్ ఉన్నారు ఆయనది ఒక కారు అని చెప్పారు కాబట్టి ఆ కారు చూడగానే ఆ డ్రైవర్ కి ఆ చెప్పక ముందు చెప్పిన తర్వాత నన్ను కూడా మీరు కలుపుకోవచ్చు ఆ కారును చూడగలనే ఆ డ్రక్కుడికి ఏ మహాపురుషుని దర్శనమైందనమాట బుద్ధి ఎందు బ్రహ్మానందం గారు దర్శించారు ఈ కారు ద్వారా ఎందుకంటే సంఘాతస్ పరాతత్వం ఇది సంఘాతము ఇది పరము యొక్క పరుడు ఉత్కృష్టుడైన మరో చేతన యొక్క భోగం ఉద్దేశించబడింది దాని తర్వాత దానికోసం అది లేదు అది ఇంకొక మహాపురుషం యొక్క భోగం అలాగే ఈ సంఘాతం ఇక్కడ ఉన్నది ఈ సంఘాతము ఆ పరమాత్మ చైతన్యం కొరకు ఉద్దేశింపబడింది కాబట్టి ఈ సంఘాతంలో చక్షుసి దర్శన లిందేన ఈ కంటి ఎందు చూపు అనేది లింగము ఎలాగైతే అగ్ని పర్వతమునందు అగ్ని గలదు అన్నదానికి లింగం ఏంటి పొగ పొగ లింగం ఆ పొగ అనే కంటికి కనపడకున్నా ఆ దాని పొట్టలో ఆ కొండ పర్వతం యొక్క గర్భంలో అగ్ని ఉందని మీరు ఎలా అయితే తెలుసుకోగలుగుతున్నారో అదేవిధంగా చూపు అనే లింగం ఈ సంఘాతము ఏ ఆత్మ ఏ చేతన పురుషునకు భోగము ఉన్నదో ఆ చేతన పురుషుడు తెలియబడుతున్నాడు అది అక్షిని పురుషో దృశ్యతే అని సో సహా అతను శిక్షిసి దర్శన దృశ్యతే పర సంఘాతము పరార్థము గనుక పరము గనక ఉన్నది గనుక సహ పరహరమాత్మ చైతన్యము ఈ సంఘాతంలో మీకు అనుభవానికి వచ్చేటువంటి నేత్రమునందలి చూపు అనే లింగము చేత అది తెలియబడుతున్నది ఆ ఇప్పుడు చూడండి ఈ కారు అన్నది ఆ యజమానుడి శరీరమా లేకపోతే ఆ యజమానుడి విలక్షణంగా ఉంటాడా ఆ యజమానుడి విలక్షణంగా ఉంటాడు అలాగే ఈ దేహము విలక్షణంగా ఆత్మ చైతన్యం కాబట్టి అశరీర తర్వాత ఈ కారు సంఘాతము ఈ కారు ఎవరి కోసం ఉద్దేశింపబడిందో ఆయన సంఘాతం కాదు ఆయన నేను అనేక నేను కాదు ఒక్కటే నేను అదే ఏకతత్వం దేహం గురించి చూసుకోవడం మీరు కారు చూసుకోండి అదేవిధంగా ఈ సంఘాతమైనటువంటి దేహము ఏ ఆత్మ కొరకు ఉద్దేశించబడిందో ఈ ఆత్మ చైతన్యం కొరకు పుట్టినదో ఆత్మ చైతన్యము అసంహత సంఘాతము కాదు అది దేనితోటి జతపడి లేదు అది అసంగము అనే సత్యాన్ని మనం నివించాలి ఇదంతా మనస్సులో పెట్టుకుని అక్షిని పురుషోదృశ్యతే అని ప్రజాపతి గారు చెప్పారు మంచిది ఇప్పుడు రెండవది అక్షిని దృశ్యతే ఇది ప్రజాపతి నోక్తం సర్వేంద్రియ ఆయన కంటి ఎందు చూపు ద్వారా తెలియబడుతున్నాడు అని చెప్పాడు కన్ను ఒక్కటి పెట్టే శుద్ధులే అక్కడ కన్ను ఉపలక్షణము అంటే దానికి చెంది అదే పోవకి చెందిన వాటిని కూడా అది ఇంక్లూడ్ చేస్తుంటుంది అది ఉపలక్షణం అంటే సమీప స్థితి లక్ష్యతే అదే పోవకి చెంది ఎందుకంటే ఆత్మ చైతన్యం చెవిలో ప్రతిఫలించి చెవిలో వినిచ్చిది రూపంగా అనుభవానికి కాబట్టి చెవిలో వినేవాడు రూపంగా ఎవడైతే ఉన్నాడో వాడే ఆత్మ అని చెప్పచ్చు అలాగే మిగతా ఇంద్రియాలను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ పని పరిస్థితి చేసుకోవాలి అన్ని విషయములను విషయములూపర గంధములు వీటి యొక్క జ్ఞానం కలుగుతోంది అంటే అది పరిచ్ఛిన్నమైన అహంకారం యొక్క గొప్పతనం చేత ఆ పరమాత్మ చైతన్యము సమష్టి హిరణ్య గర్భతత్వము ఇక్కడ ప్రతిఫలిస్తోంది కాబట్టి ఆ జ్ఞానాలు కలుగుతున్నాయి కాబట్టి సర్వ విషయములను తెలుసుకునేటువంటి ఆ తత్వము అది పరమాత్మతత్వమే మరొక తేదీ కానే కాదు అని చెప్పారు అంచేతనే జీవతత్వాన్ని అంటే ఇండిపెండెంట్ ఒక ఈగో తత్వాన్ని వేదాంతంలో స్వీకరించారు ఇంక అలాగా క్యాజువల్ గా మెన్షన్ చేసినా త్రోసిపుతున్నారు అంతేతనే అంత పెద్ద ఇష్యూ ఆ జీవుడికి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది పెద్ద ఇష్యూ కింద చెప్పరు చెప్పిన సమయంలో చెప్తారనుకోండి అంటే మేము పరిచ్ఛిన్న జీవులము మాకు పుణ్యం కావాలి స్వర్గానికి పోతాము అని ఆ గోల్లో ఉన్నవాడికి ఇదంతా ఎక్కడికి ఇస్తారు వాడి పరిచ్ఛిన్న జీవిత్వాన్ని సపోర్ట్ చేస్తూ అక్కడికి వ్యక్తి మాట్లాడుకో చెప్తారు బట్ ఏకజీవు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ దృష్టికోణం చక్కటి విషయం ఒకటే సముద్రం అంటే ఒకటే ఒకటే బాడీ అది సముద్రం అంటే ఇట్ ఇస్ వన్ ఈ తరంగములు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్న భాగాలు తప్పిస్తే వాస్తవంగా ఈ భాగాలు కూడా కావు మనం కల్పించుకున్న భాగాలు కాబట్టి సముద్రాన్ని మనసగా చెప్పినట్టుగా చెప్పి తరంగాల కింద అలా తప్పిస్తారే అన్నానా అలా మనం అనుకున్నాం ఇది సముద్రము ఓహో సముద్రం సముద్రం ఇవన్నీ తరంగాలంటే కాబోదు తరంగాలు తరంగాలు అంతేగాని అలాగే తరంగాల కింద అలాగే చెప్పి ముక్కల కింద అలా పెట్టింది ఏం కాదు ఇదే మన కల్పనంతే అలాగే ఈ కూడా అంతే బ్ధి హేతు విశేషవచనం సర్వశ్రుతి చూడండి కన్ను చెప్పి మిగతా ఇంద్రియాలను కూడా ఇంక్లూడ్ చేసుకోండి అంటున్నారు పోనీ చెవి చెప్పి మిగతా ఇంద్రియాలను ఇంక్లూడ్ చేసుకోమని ఈ కన్ను మీద మీకు పక్షపాతం ఎందుకు అంటే చూడండి అన్ని ఇంద్రియాల్లోకి కంటికి ఒక ప్రత్యేకత ఉన్నది కంటితో చూసి తెలుసుకోవడంలో ఇంక సందేహాలకి తాగుండదు స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది కంటితో చూసి తెలుసుకున్న సందర్భంలో కాబట్టి కన్నుని ప్రధానంగా చెప్పి మిగతా ఇంద్రియాలను ఇంట్లో చేసుకోమని చెప్పారు తెల్లేంద్రియాణ నయనం ప్రధానం దానికి ప్రాధాన్యం ఉంది ఏటా ప్రాధాన్యము అంటే ఏ వస్తువును మీరు కంటితో చూసి తెలుసుకుంటారో ఆ తెలుసుకొనిట అనే ఆ చిన్న సందర్భంలో కంట్రీతో చూసి తెలుసుకున్నది అది ఫైనల్ తెలుసుకోటం ఆ విటింద కాంటెక్ట్ కాబట్టి ఆ విషయం ఆ విధంగా దానికి ఒక ప్రత్యేకత ఉన్నది దీని తెలుసుకున్నది అది తెలుసుకున్నట్టే కాదు అది హియర్ స్కే దీని తెలుసుకున్నది హియర్ స్కే మీరు వింటున్న కథలన్నీ హియర్ స్కేలే ఉంటాయి చూసి తెలుసు చూసి చెప్పిన వాడు ఎవడో ఉండడు వాడు ఆ మహాత్ముడు ఆయన రెండు వందల యాభై మీకు ఎలా తెలుసు దాంట్లో చూసి తెలుసుకున్నది లేకపోతే విశ్లేషణ చేసి తెలుసుకున్నది ఏమి ఉండదు ఊరికే అలాగే గతానుగతికోడు ఒక అంతా హియర్స్ నడుస్తుంది అంటే ఆయన అలా వస్తుంటే ఇలా ఏదో అయిపోయిందని మహిమలు ఈ మహిమలు అని చెప్తూ ఉంటారు చూడండి అవన్నీ కూడా కర్ణాకరణిగా చెప్పి మహిమలే కానీ చూసి చూసి మీరు విశ్లేషణ చేసి తెలుసుకునేది ఏమీ కాదు అలా పోతూ ఉంటాం ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ అందులో స్టోరీస్ అంటే మీరు మీకు ఉదాహరణకి హనుమంతుడుగా ఉందనుకోండి హనుమంతుడి యొక్క తత్వం తెలుసుకున్నాం అనేది తక్కువగా ఉంటుంది హనుమంతుడికి సంబంధించిన స్టోరీస్ అండ్ స్టోరీస్ అందిస్తుంది హనుమంతుడు అయిపోయింది ఈ లోపల సుబ్రహ్మణ్య స్వామి అనదర్ సెట్అప్ స్టోరీస్ ఈ లోపల వెంకటేశ్వర స్వామి ఎఫ్ఐఆర్ సెట్అప్ స్టోరీస్ సో జంపింగ్ ఫ్రమ్ వన్ సెట్ అఫ్ స్టోరీస్ టు అనదర్ సెట్ అఫ్ స్టోరీస్ జంపింగ్ ఫ్రం వన్ గా అనదర్ గాడ్ ఇలా నడుస్తూ ఉంటాం ఈ స్టోరీస్ కాలినట్టు ఎవరిలో కొంచెం కొంచెం స్పెషల్గా కనపడేటువంటి ఆర్ట్ పర్సనాలిటీస్ని ఘాటుతోనే పెరుగుతుందో వాళ్ళ మీద స్టోరీలు మళ్ళీ సమ్ స్టోరీస్ అబౌట్ ద రైట్ బుక్ స్టోరీ బుక్ కోన్ రైటింగ్ స్టోరీ బుక్ అండ్ రీజ్ స్టోరీ విజన్ టూ స్టోరీస్ కాంటెంపులేటర్ పాంత స్టోరీస్ వాట్ యూ గెట్ ఈస్ నథింగ్ మైండ్ ఇస్ డల్ అయిపోతుంది మైండ్ బికమ్స్ డల్ అండ్ అండ్ డ్డాను ఏదో అంటారు అలా అయిపోతుంది ఆ మైండ్ ఆ మైండ్ సత్యాన్ని తెలుసుకోలేదు డైరెక్ట్గా బోయింగ్ చేయడానికి మళ్ళీ కథను వినడానికి తప్ప ఎందుకు పనికి రాదం సో ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ ది ట్రూత్ నేను ట్రూత్ చెప్పాను అంటే నేను ఏదో నేను ప్రేమతో చెప్పాను నథింగ్ మోర్ దాన్ దాట్ ఐ కుడ్ విత్ హోల్డ్ ఆల్సో బట్ ఐ బ్లడ్ రెడీ టట్ ఎవర్ మిజ్ ద రీజన్ సో చూసి తెలుసుకున్నదేదో దానికే ప్రాధాన్యత దృష్టాంతం అహమదర్శం అయ్యా ఇది బృహార నికల్లో మూడో వర్యంలో ఉంది నీకు ఒప్పుకుండా వెతికితే వెతకండి అహం అదర్శం అని ఆ పైన వెనకాల ఇండెక్స్ చూస్తే అహమదర్శం అని కనపడుతుంది దాంట్లో ఏమనుందంటే ఒకచ్చాడు నేను చూశాను ఇది సత్యము అని చెప్పాడు అహం అదర్శం తత్సం అని చెప్పాడు ఇంకొకడు వచ్చాడు అహం అశ్రౌసం తత్సత్యం అని చెప్పారు నేను విన్నాను అది సత్యము అని చెప్పారు అప్పుడు జనాలు ఏం చేస్తారంటే ఈ అహమశివసం తత్సత్యం అన్నవాన్ని తోసిపుచ్చి అహం అదర్శం తత్సత్యం అన్నదాన్ని తీసుకుంటాం అని ప్రధాన నిగంలో సందర్భంలో చెప్పారు కాబట్టి ఐదు ఇంద్రియాలని మరుసరికి చెప్పడానికి బదులు ఏదో ఒక్క ఇంద్రియని చెప్పి మిగతా కూడా ఇంక్లూడ్ చేసినట్టుగా తెలుసుకోండి అని చెప్పాల్సి వచ్చే సందర్భంలో ఏంటి అని తీసుకుంటే బాగుంటుంది కన్ను తీసుకుంటే బాగుంటుంది అందుకోసం కన్ను తీసుకున్నారు అేహే వేద కథమిదం సుగంధి దుర్గంధి వాటి అంధం విజానీ స ఆత్మా సమయంధాయ విజ్ఞానాయ సరే కన్నుతో చర్చ పూర్తయింది కన్నుతో చర్చ పూర్తి చేసాము అంటే ఇంక చెవి చర్చ కూడా అదే ధోరణలో నడిచిపోతుంది ఇంక పెద్ద కష్టపడి అక్కర్లేదు బాట పడిపోయింది కన్ను దగ్గర బాట వేసేస్తాం చెవి ముక్కులన్నీ కూడా ఇంకా అదే దాటిలో నడిపించేది ఇప్పుడు మంత్రంలో ఏముందంటే అసయో వేద ఇదం విగ్రం ఇది నేను ఆధ్వానిస్తున్నాను అని తెలుసుకుంటున్నాడు ఇది నేను ఆధ్వానిస్తున్నాను అని తెలుసుకుంటున్నవాడు వాడు ఈ పరిచ్ఛిన్నమైన పెర్సన లేక ఈ పెర్సన్ వెనకాలండేటువంటి ఈ సకల శక్తులకు మూలంలో ఉండే పరమాత్మయ ఎవరు అంటే అథయోగేద ఇదంగిభ్రానికి స ఆత్మ కాబట్టి ఇప్పుడు నేత్రేంద్రియంలో చూపు ఏది దానికి సాక్షి ఆత్మ అని చెప్పినట్టుగానే ముక్కులో గంధమును ఆగ్రానించేటువంటి ఏ సామర్యం గలదో దానికి సాక్షి ఆత్మ అని చెప్పారు ఈగోను రిజెక్కిస్తాను సార్ ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి ముందు ఘానం వచ్చి గంధగ్రహణం వచ్చి తర్వాత నేను గంధాన్ని గ్రహిస్తున్నాను అని ఈగో ముందు ఈగో వచ్చి సంకల్పించి తర్వాత గంధాన్ని గ్రహిస్తుందా కాబట్టి ముందు గంధగ్రహణ గంధగ్రహణం అయిపోతుంది ఈగో యొక్క పర్మిషన్ కోసం ఆగదు ఎంతజ్ఞానం కలిగిపోతుంది ఎంతజ్ఞానం కలిగాక ఈగో ముందుకొచ్చి బై హ్యాబిట్ ఇది ఎంత జ్ఞానానికి కారణము నేనే అని చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ది ఈగో ఇట్ గెట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇట్ స్కిబ్ సో ఈగో అనేది ఎలా ఉంటుందంటే అన్ని సిద్ధమైన తర్వాత ఇది చేసింది నేనే అని చెప్పడానికి ముందుకొచ్చి దాని ఈగో దీంట్లో మీకు సిద్ధాంతం ఉంది ముందా జూయర్ ముందా డూయింగ్ ముంద వచ్చేస్తుంది జూయింగ్ అయిన తర్వాత జూయర్ వచ్చి ఇది నేనే చేశాను అని చెప్తాను అది యాక్షన్ అయిపోతుంది యాక్షన్ తర్వాత యాక్టర్ ముందుకు వచ్చి ఐ ఆమ్ ది యాక్టర్ అని క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఇది లోక లోక స్థితి అంతేతనే ఆ అని మనం సో ఈ పరిచ్ఛిన్నమైన పర్సన్ సోన్ సో ఐమ్ ది వన్ పిక్అప్ స్మెల్ అనేది తప్పు ఎందుకంటే నేనే పిక్సప్ స్మెల్ పికప్ చేసేవన్నీ నేనే అయితే హెడ్ వాసన నేనేందుకు పికప్ చేస్తాను పికప్ చేయడం మానేస్తాను నిజానికి మీరు రోడ్డు మొన్న అడిగి వెళ్తూ ఉంటారు సడన్ మన మిత్రులందరూ అక్కడికి చెత్త వేస్తూ ఉంటారు అది ఆ చెత్త బుట్ట వస్తుంది ఓకే నవ్ నేను పికప్ స్మెల్ చేయను అని మానేసి మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోపల పూల పూల పువ్వులనే సాప్ వస్తుంది ఓకే ఇప్పుడు నేను పికప్ చేస్తాను స్మెల్ అలా మీరు చేయగలుగుతున్నారా చేయట్లేదు కిటింగ్ ఆఫ్ ది స్మెల్ హ్యాపెన్స్ అండ్ దెన్ యూ అటాచ్ యువర్ మీ టు దాట్ కాబట్టి కిటింగ్ ఆఫ్ ది స్మెల్ ఇట్ ఈస్ నాట్ హ్యాపనింగ్ బికాస్ జస్ట్ మీన్ ఈ స్మాల్ మీ స్మాల్ స్కెల్స్ ఉంది చూసారా దీనివల్ల అవట్లేదు గంధ గంధజ్ఞానం ఎందుకు వస్తుందంటే ఆ పరమాత్మ చేతిని దీంట్లో రిఫ్లెక్ట్ అవుతోంది కాబట్టి గంధ జ్ఞానం కాబట్టి ఈ సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో ఆ దండ జ్ఞానం కలగగానే దాన్ని జడ్జి చేయడం మానేయాలి ఇది ఫౌల్ స్మెల్ ఇది ప్రెజెంట్ స్మెల్ అని జడ్జి చేయడం అంటే మనస్సులో ఉండేటువంటి ఆ కేటగరైజేషన్ ని అధిగమించారని చేత నేర్చుకోవాలి ఇవకా స్మెల్ ఏంటి ఇప్పుడు ఒక రిసెప్ట్ స్కాలర్ ఒక రిసెప్ట్ స్కాలర్ ఉన్నాడు అతను సల్ఫర్ కాంపౌండ్స్ మీద రిసెప్ట్ చేస్తున్నాడు లెవెల్లో అక్కడికి విజిట్కి వచ్చాడు చికెప్పుగా కానీ బ్యాడ్ స్మెల్ ఉందే ఏంటిదండ అంటే ఇక్కడ సల్ఫర్ కాంపౌండ్స్ ఉన్నాయండీ బ్యాడ్ స్మెల్ వస్తున్న వాళ్ళు లేకపోతే అక్కడ ఆ రిసెర్చ్ తీసుకువాలేమో ఇది బ్యాడ్ స్మెల్ అంటే ఏమీ బ్యాడ్ స్మెల్ నా పీహెచ్ తీసేస్తుంటే దాని మీద ఆధారపడింది ఐ లవ్ డో ద ఆ స్మెల్ కాంపౌండ్ ఆ స్మెల్ ఉందంటే దాంతో సల్ఫర్ ఎక్సిమెంట్ అర్థం సల్ఫర్ ఎక్విమ్మెంటే నాతో కాంపౌండ్ వచ్చినట్టు నా తీసేసి ఇంకో ముందుకు నడుస్తుంది ఐ లవ్ ద కాంపౌండ్స్ ఇవ్వచ్చు కాబట్టి గుడ్ అండ్ బ్యాడ్ అని వి ప్యూర్ జడ్జిమెంట్ డోంట్ జడ్జ్ ఎని ఎస్ లివ్ థింగ్స్ హ్యాస్ దిక్నెస్ అప్పుడు ఈగో ఎందుకంటే జడ్జి బేసిగో మీరు జడ్జి చేయగానే ఈగో వచ్చేసింది అర్థం మీరు జడ్జి చేయడం ఆలోచన అంటే ఇగో సప్రెస్ అవుతుంది ఈగో లేదని పుట్టనే కొట్టారు అప్పుడు మీకు ఒక సాక్షి రూపంగా నిర్చి ఉంటారు అప్పుడు మీకు యూ బికమ్ అవేర్ఫుల్ ఒక అవేర్నెస్ వస్తుంది ఒక అబ్జర్వేషన్ నో జడ్జిమెంట్ నో కండెమ్షన్ నో ఐడెంటిఫికేషన్ జస్ట్ ప్యూర్ అదే అది టోటల్ అబ్జర్వేషన్ ఇన్ దట్ అబ్జర్వేషన్ దర్ ఈజ్ అంటల్స్ టైడ్ ఇన్ దట్ మెంటల్స్టే యూ విల్ కమ్ టు నో దట్ అప్పుడు మీకు ఒక ఇన్సైట్ వస్తుంది జగన్ తాను ఇచ్చా దీని గురించి మనం జడ్జి తీయలేదు కండెమ్ చేసి తీయలేదు పొగు తీయలేదు అంతా కూడా సందర్భం సత్యం ఒక్కతే ఉంది అది నా హృదయంలో ఆత్మరూపంగా ఉంది అనే ఇన్సైట్మెంట్ ఉంది వస్తే మీ మనసులో ఉండే కాన్సెప్ట్ పోతుంది మీ ధర్మాధర్మముల కాన్సెప్ట్ మంచి పేదల కాన్సెప్ట్ ఎన్ని పోతుంది వెళ్ళి తీసు కాబట్టి ఆ ఆత్మ చైతన్యమే గంధ గంధ గ్రహణానికి లేక గంధ జ్ఞానానికి సాధిస్తుంది మరి గంధ జ్ఞానం ఎలా అసలు ంధాయ గంధ విజ్ఞానాయ్యానం సాధనమిత ఆత్మచైతన్యము సాక్షిగా ఉండగా గంధ విజ్ఞానము వేయించటానికి ఒక కారణముండదు ఏమిటా కారణము అధయో వేద ఇదం వచనం అధిక్యాతి స ఆత్మా అధ్యహరణక్రియా సిద్ధ కరణం వాజింద్రియం సంగీతనం ఇప్పుడు చూడండి అలా ఎవరైతే తెలుసుకుంటాడో వాడే సత్యాన్ని తెలుసుకున్నాడు యహాభేద ఎవరైతే అలా తెలుసుకుంటాడో అలా ఉపాసిస్తాడో వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో అలా అన్వయించాలి కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మాట వస్తుంది ఈ మాట రావడానికి మూలమేంటి మనం వ్యాఖ్యానం చేస్తాం సో సపోజ్ అయా స్వామి క్రివి అని ఒక అహంకారంతో నేను ఉన్నాను అనుకోండి సపోజ్ ఇందని ఇష్టం చేసుకోండి ప్రసిద్ధిదే ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్సు వచ్చింది ఈ వాక్కుకి మూలం ఎవరు అంటే నెక్స్ట్ స్వామి క్రివి ఇది మూలమే అని ఏమి ఇస్తా చెప్తే ఎవరైనా తప్పు పడతారా తప్పు పడతారు సపోజ్ ఈ చేసి నేను కాపీ రైట్ లాగా అప్లై చేశాను అనుకోండి ఇస్తారా ఎవరా ఇస్తారా కాపీ రైట్ కూడా ై వర్డ్స్ అనే సా కూడా ఇస్తారు ఏం అభ్యంతరం లేదు సో లీగల్లీ టెక్నికల్లీ యు ఆర్ రైట్ బట్ తత్వ దృష్టిగా తప్పది ఎందువల్ల ఎందుకంటే మనం విశ్లేషణ చేద్దాం వాస్తున్నది రాజేంద్రియంలో వాక్తున్నది వాస్తు మూలంలో ఏముంటుంది సంకల్పం అదే ఆ సంకల్పాన్ని చూస్తున్నారు నేను ఈ విధంగా పలికేతను గాక అంటే లోత ఉత్తమ అధి వ్యాహరాన్ని తొలగేదా అంటే లోటుని సమీప భవిష్యత్తులో కూడా లోటు వాడతారు చాలా క్లోజ్ గా ఉండే భవిష్యత్తులో కూడా లోటు వాడతారు సో లెట్ మీ లైక్ ఇంగ్లీష్ లో కూడా లెట్ మీ ఈ ఫుడ్ అన్నారు అనుకోండి లెట్ మీ ఈ ఫుడ్ అంటే పొద్దున్న అనరు సాయంకాలం తినే ఫుడ్ కి పొద్దున్న అనరు అలాగా సాయంకాలం తినే ఫుడ్కి పొద్దున్న ఏమంటారు ఐది ఫుడ్ మీద అప్పుడే వడ్డించేసారండి ఇంకా ఇంకా ఊరితే వీళ్ళమొహం వాళ్ళు వాళ్ళమొహం ఎందుకు చూసుకోవచ్చు లక్ష్మి అని మొదలు పెడతాడు అంటే అప్పుడే తినబోయేదాన్ని లోట్ వాడతా లక్ష్మి అంటే లోట్ అనమాట ఇమీడియట్ ఫ్యూచర్ లో వాడతారు సార్ అంటే అక్కడ శంకరులు అభివ్యాహారానికి వదిష్యా అనేవి నేను పరుగు అనే సంకల్పము మూలంలో ఉంటుంది ఈ సంకల్పము మనస్సులో ఉదయించినటువంటి ఒక ఒక మూమెంట్ ఒక చలనం నిజానికి ఇప్పుడు వచనానికి మూలం సంకల్పం సంకల్పం అనేది ఒక పవరిటీ మనన శక్తి ఆ మనన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ చైతన్యము మనస్సు అనే ఒక కరణమునందు అంతఃకరణమునందు రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చింది మనన శక్తి కాబట్టి అంత ఆత్మ రిఫ్లెక్ట్ అయ్యి ఆ మనన శక్తి అహం వదిస్ అనే రూపంగా ప్రకటమయ్యి ఆ సంకల్పాన్ని బట్టి నోటంతట పలుకులు పలికేయి దీంట్లో మిస్టర్ టీవీకి రోలే ఉంది నో రోల్ ఇది నేను మీకు దృష్టాంతం చెప్పాను ఈ పాఠం అంతా చేసి ఒక టేప్ రికార్డర్ లో రికార్డు చేసి ఆ టేప్ రికార్డర్ లో పెట్టా పెట్టి తక్కువ నొక్కా నేనేం చేస్తానంటే ఆ టేబు రికార్డర్ని ఇక్కడ పెట్టుకుంటాను మీరు కనబడకుండా ఇక్కడ పెట్టుకుంటాను బుల్లి టేబు రికార్డర్లు వస్తాయి కదా ఇక్కడ పెట్టుకుంటా పెట్టుకుని ఆ సౌండ్ ఉంటుంది నేను పెదవులకు అదుపుతూ ఉంటాను గొడవస్తుంట పెదవులకు అదుపుతూ ఉంటాను చదువుతూ ఉంటే అప్పుడు మీరు ఏమనుకుంటారు అబ్బా స్వామికి పాఠం చెప్పేస్తున్నారు అనుకుంటారు భయం కదా కానీ వాస్తవం ఏమిటి స్వామిజీ పథం చెప్పట్లేదు ఎదురు కార్డు పలుకుతోంది ఎదురు కార్డు ఎందుకు పలుకుతోంది దాంతో ఎలక్ట్రిసిటీ ఎక్కింది కనుక మరి ఎలక్ట్రిసిటీ వచ్చినంత మాత్రాన్ని పలుకేయాలి ఆ పలుకేయాలి మరి సాధన అది మరి దాంట్లో ఆ పలుకులు ఎక్కడున్నాయి ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయి కనుక మ్యాగ్నెటిక్ టేప్ మీద ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా పలుకుతోంది ఎలక్ట్రిసిటీ ఉంది మ్యాగ్నటిక్ టేప్ ఉంది ఇంప్రెషన్స్ ఉన్నాయి మైక్ ఉంది పలుకుతోంది దీంట్లో ఒక పరిచ్ఛిన్న వ్యక్తి యొక్క ప్రమేయం లేదు కరెక్టా కదా బా ఇప్పుడు కూడా పరిస్థితి అదే ఇప్పుడు కూడా పరిస్థితి ఇంకోటి అనుకోండు ఇది మైసెటిక్ టేపు మనస్సు సంకల్పాత్మకమైన సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మ్యాగ్నెటిక్ టేపు ఆత్మ చైతన్యము ఎలక్ట్రిసి హ్యా నో రోల్ టు ప్లేస్ అందుచేతనే నేను ఇది చేశాను నేను అని మనం చెప్పకూడదు వ్యక్తి మాత్రం కానీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడైనా లీగల్గా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మాత్రం కరెక్ట్ కదా అప్పుడు మళ్ళీ దానికేదో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని అడుగుతారు ముందు నేను అడుగుతాను మీకు ఎందుకు లేంటే ఓ స్టాంపు కొట్టి పారాయండి అలా చెప్పకూడదు ఫాలోయింగ్ ద రూల్ బుక్ మనం అలాగ కనుక ఒక స్టాంపు వేయడం మనకి వాడి స్టాంపు వేయకపోతే తర్వాత వాడు పాదాలు పట్టుకుని స్టాంపు వేయించుకుంటే కానీ మిమ్మల్ని లోపలికి పంపిస్తాను కాబట్టి ఏమన్న చెప్పాలి అక్కడికి వెళ్తున్నారండి అంటే న్యూయార్క్ వెళ్తున్నారండి ఓ న్యూయార్క్ వెళ్తున్నారా ఏసం వెళ్తున్నారు న్యూయార్క్ అంటే నేను ప్రతి సంవత్సరం అక్కడ పదాలు అవి చెప్తూ ఉంటానండి వాళ్ళు రమ్మంటారో అందుకోసమండి ఓ అలాగా మీరు ఏం పాఠాలు చెప్తారు ఏంటి ఇల్లు అంటే వేదాంత పాఠాలు చెప్తాను ఓ అలాగా స్టాంపు అక్కడ అక్కడ కూడా సాటిస్ఫై అవతే ఇంకో రెండు అనేది అప్పుడు స్కాంప్ వేస్తారు ఎలాగూ వేస్తా అది స్కాంప్ కానీ ఎట్టొచ్చి మనం మాత్రం బుద్ధిమంత్రి లాగా ప్రశ్నలు సమాధానం చెప్పాలి కాబట్టి అక్కడ నేను నాది అనే అహంకారం మనం అక్కడ వ్యవహరించాలి బట్ మన తత్వం మనకు తెలుసుకుందాం ఆత్మ అంతా కూడా ఆత్మస్వరూపమే సో అభివ్యార్యం అభివ్య ఆత్మే అయితే అధివ్యాహరణము అంటే పలుకుత క్రియ సిద్ధించడం మటుకు ఇట్ ఇట్ రిక్వైర్డ్ మీ కరణం కావాలి గారు ఏమిటి కరణము వాయింద్రియం కరణం అయిపోయింది అథయో వేదం ఇదంవాని సత్మాయ స్తోత్రం అదే అయిపోయిందంటే సరిగ్గా ఏ విధంగా మిగతా నాలుగు వాక్యాలగే ఈ వాక్యాన్ని కూడా అనుభవిస్తారు ఐదింద్రియాలు పూర్తయిపోయింది ఇంకా మనస్సు పుస్తకం మంత్రం అథయో వేద ఇదం మన్వానీ స ఆత్మాన మనస్త అంతరింద్రియానికి వాక్యం చెప్తాను వాక్యేంద్రియాన్ని చెప్పినట్టు కానీ అంతరింద్రియాన్ని అస్సై స వా ఏషన దుత్సు సా మనసేత కమాన్ పశ్యమతే ్రహ్మలోకే అలా లేదు నెక్స్ట్ మంత్రంలోకి వచ్చిందా ఆ మంత్రంలో ఈ మంత్రంలోకి తెచ్చుకోండి ఎందుకంటే తమ్వా ఏతం దేవా ఆత్మానముపాసతే అదే అక్కడి నుంచి ఆరో మంత్రం ఆరంభం అలా తీసుకోండి ఓకే ఇకపోతే మనన వ్యాపారము ఇప్పుడు తిర్చేంద్రియ వ్యాపారము రుద్రేంద్రియ వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి వీటి అన్నింటిలో కూడా మనస్సు ఉంటుంది ఏమండీ కానీ వీటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ మననం వ్యాపారం అంటే థింకింగ్ అనే ఒక యాక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఉంటుంది మనస్సు కన్ను కలిసి చేసి పని చూసిట మనస్సు కలిసి చేసి పని వినుట కన్ను చెవి మొదలైన వాటితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా మనస్సు తనంతో తాను చేసి పనిని ఏమంటారు మా నాన్నము అని అంట మననం మననం చేసేది కాబట్టి మనస్సు అయింది అది మను అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చింది తెలుసుకునుట అనే ధాతువు స్వర్ణము అతయో వేదన్వా నీతి నేను దీనిని మననం చేస్తాను అని వీడు ఎవడైతే భావన చేస్తాడో ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మననం చేయడం అంటే ఏంటి మన నవ్యాపారం ఇంద్రియా ఎవడైతే ఇంద్రియముల యొక్క సంస్పర్శ లేకుండా అంటే కన్ను చెల్లి మొదలైన జ్ఞానేంద్రియముల సంబంధం లేకుండా కేవలము అంతరింద్రియంతో చేసి వ్యాపారం మాత్రమే చేస్తూ ఉన్నాడో ఆత్మ అది ఆత్మే పరమాత్మ ఓకే పరమాత్మ చైతన్యం రిఫ్లెక్ట్ అవడం మూలంగానే మననం వ్యాపారం ఘటిల్లుతున్నది అయితే పరమాత్మ మనన వ్యాపారానికి కర్తది మాత్రం కాదు సాక్షి సర్వత్రా సాక్షి భావమే అయితే ఈ మననం వ్యాపారం ఎలా సంభవమైనది మననాయ మనహ మనన వ్యాపారము కొరకు మనస్సు వాచ్ కరణం అనర్ ఎలా అయితే దృష్టికి చక్షుః శబ్దానికి శ్రవణం శ్రోత్రం కారణం అలాగే మననమోనే వ్యాపారానికి అంతఃకరణము కారణముగమ్యాలా సక్కతి వాక్యం అందమైన వాక్యం అదే మరి భాష్యాలు అంటే అలాగే ఉంటాయి చాలా ప్రసన్న గంభీరంగా ఉంటాయి చూడండి ఎవడైతే కన్ను చూస్తున్నప్పుడు ఆ చూపును తెలుసుకుంటాడో ఎవడైతే చెవి వింటున్నప్పుడు ఆ వినికి తెలుసుకుంటాడో మళ్ళీ అక్కడ కూడా యో వేద ముక్కు అఘ్రాణిస్తున్నప్పుడు ఆ అఘ్వాణించి తెలుసుకుంటాడో ఎవడైతే మనస్సు మననాన్ని చేస్తున్నప్పుడు ఆ మననాన్ని తెలుసుకుంటాడో అది ఆత్మ అని ఇలా పది సార్లు చెప్పారు పది కాదు ఆరు సార్లు చెప్పారు ఐదు ఇంద్రియాలు మనస్కలకు ఆరు సార్లు చెప్పారు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఆత్మ యొక్క స్వరూపము తెలుసు కొనుక అని ఆత్మ యొక్క స్వరూపం అది శేదాబ్దశ శాస్త్రం అని చెప్పేది ఏమిటంటే నెక్తి నిరూపతులు చెప్పేది ఏమిటంటే నీ స్వరూపం నువ్వు అనుకుంటున్నది కాదు నువ్వు అనుకుంటున్నది ఏది నీ స్వరూపం కాదు నేను ఫలానా కులం అది నీ స్వరూపం కాదు ఫలానా గోత్రం అది ని స్వరూపం కాదు ఫలానా ప్రాంతం అది స్వరూపం కాదు ఫలానా నేషనాలిటీ స్వరూపం కాదు ఫలానా మతం నిస్వరూపం కాదు ఫలానా రిలేషన్షిప్ భర్త భార్య కొడుకు తండ్రి మానం అక్షత్ర అది స్వరూపం కాదు జెండర్ మొగాడు ఆడది ఎన్ని స్వరూపం కాదు మరి స్వరూపం ఏమిటా తెలుసు కోమ స్వరూపం వీడి స్వరూపం ఎవరు ఈ దేవుడిశ్వరం ఈ మనిషి స్వరూపం వీడు తన స్వరూపాన్ని తప్పుగా తెలుసు కూర్చొని దేవుడి స్వరూపాన్ని వీడు సరిగ్గా తెలుసుకుంటాడు వీడు తన స్వరూపం ఓ పాటెల్లీ పెర్సన్ కన్నా తెలుసుకుంటాడు దేవుని కూడా అలాగే తెలుసుకుంటాడు ఇంకంతకంటే తిన ఏం చేస్తాడు దేవుడు అంటే ఫలానా సినిమా యాక్టర్ లా ఉన్నాడు అనుకుంటాడు అంటే ఎందుకంటే వీడికి అంతకంటే తెలుసుకు ఏమంటుంది వీడు ఎప్పుడైతే కరడు కట్టిన దేహాభిమానంలో ఉండి అదే సత్యం అనే భ్రమలో బతుకుతాడో వారికి దేవుడు కూడా దేహాభిమానం దేహంగా భాషిస్తాడు దేవుడు కూడా చేతులు కాళ్ళు పెడతాడు దేవుడికి కూడా దౌర్దంధ్యము ఇత్యాలు కూడా ఉంటాయి మన తప్ప కాళ్ళు ఉంటే దోమన కుట్టడాలు ఇవే ఇవే మరి అవి కూడా ఉంటాయి ఓ పూర్ణ నమదర్ణ పూర్ణ పూర్ణ నమదే పూర్ణమారాగ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం గతీకృష్ణార్మన